संपत् शरीर मन को व्याधि गषधमी इंगली मंदल पेपति आयुर्वेद संबंध में प्रकृति संबंध में नाचुरापति अटार इंका हमी अने मूड उ చూడండి ఆ ఔషధ సంబంధమైన దాని పేరు పతి పతి అని వస్తుందండి చూడండి ఏలోపతి న్యాచురోపతి హోమోపతి ఇప్పుడు మీరు జపం చేసినటువంటి మంత్రం ఈ మంత్ర జపం దీనికి పెద్దలు నామాపతి అని పేరు పెట్టారండి ఇది నామస్మరణ చేత ఈ భవరోగాన్ని పోగొడుతుంది కాబట్టి ఇది కూడా ఒక ఔషధం అనగా భగవన్ నామస్మరణ ఒక దివ్యమైనటువంటి ఔషధం అని పెద్దలు చెప్పినారండి ఒక మహనీయుడు ఒక గ్రామానికి వచ్చాడండి గ్రామస్థులందరినీ ఆహ్వానం చేశాడు అందరూ సమావేశమై కూర్చున్నారు ఏం చెప్తారా వీరు అని చెప్పి హే లో ఓ గ్రామస్థులారా వినండి అంటున్నా ప్రసూతి మరణ వ్యాధే చికిత్స అందరూ వ్యాధితో బాధపడుతున్నారు పెద్ద రోగంతో అవస్థపడుతున్నారు ఆ రోగానికి మందు మీకు అందరికి చెప్పదల నుంచి ఇక్కడికి వచ్చాను అన్నాడు ఎవరు ఈ మహనీయుడు ఏమిటి ఆ రోగం అని చెప్పి అందరూ ఆలోచిస్తుంటే ప్రసూతి మరణం వ్యాధి ప్రసూతి అంటే పుట్టటం మరణం అంటే చావటం పుట్టడం చావటం అనే రోగం అందరికీ తగులుకుందండి లేదు అని ఎవరు అనకూడదు ఎందుకంటే పుట్టాడు అంటే చస్తాడు చచ్చాడంటే పుడతాడు దీని పేరు జనన మరణ రూపమైనటువంటి వ్యాధి భవరోగం ఈ భవరోగం అనేటువంటిది తగులుకున్నప్పుడు చికిత్స చేయించుకోవాలా లేదా చెప్పండి ఎవరికైనా అనారోగ్యం వస్తే వెంటనే డాక్టర్ డిగ్రీ పరిగెత్తుతారు కదా వారిచ్చిన ఔషధాన్ని అనుపానంతో కూడా చక్కగా సేవిస్తారు కదా వారు చెప్పిన పథ్యం చక్కగా ఆచరిస్తారు కదా వంకాయ తినద్దు గుమ్మడికాయ తినద్దు నూనె వాడద్దు అంటే అవన్నీ మానేస్తారు కదా ఇప్పుడు పెద్దలు ఆయన ఈ భవరోగానికి సంసార దుఃఖం పోవటానికి ఇదిగో ఈ ఔషధం అని చెప్తే దాన్ని ఎందుకు సేవించరు దానికి పథ్యం అనుపానం కూడా ఉంది ఏమిటి క్యారెక్టర్ చూడు హృదయం నిర్మలంగా ఉండటం అనేటువంటి పథ్యం ఒక ప్రాణికి ఉపకారం చేయటం అనే పథ్యం ఈ చక్కగా పెద్దలు నిర్దేశించినారు దాన్ని ఏ విధంగా శారీరక వ్యాధికి మనం జాగ్రత్తగా అనుపానంతో కూడా ఔషధం చికిత్స ఇవన్నీ చేస్తున్నామో ఈ మానసికమైనటువంటి వ్యాధి ఈ భవరోగం ఈ దుఃఖం జనడమనడ రూపమైనటువంటి రోగానికి కూడా మనం ఈ నామాపతి చూ లేక ఆధ్యాత్మికమైనటువంటి చింతన ఇటువంటి ఔషధం చక్కగా మనం సేవించాలని వీరు అందరిని ఆహ్వానించి ఏం చెప్తున్నారు వినండి ఓ జనులారా మీరందరూ ఒక రోగంతో బాధపడుతున్నారు ఏ రోగం అంటే పుట్టడం చావటం ప్రసూతి మరణం వ్యాధి చికిత్స దానికి చికిత్స మీకు అందరికీ చెప్పదలంచిన ఔషధం ఏ ఔషధం నీకు చెప్పదలించినానో నేను తయారు చేసింది కానీ నేను ఊహించింది కానీ కాదు ఎవరంటే మహర్షులు యాజ్ఞవల్పుడు మొదలైనటువంటి మహర్షులు ఇదివరకే చెప్పేసినారు ఔషధం మొదలైన ఋషులు చుడు ఉపనిషత్కారు ఔషధం వినండి అంతర్జ్యోతి కృష్ణాఖ్యమాపయత ఆ కృష్ణనామో రామనామో భగవన్ నామం అనేటువంటి ఔషధం తాగండి మీరు అమృతం చూడు అది ఎక్కడుంది ఇది అంతర్జ్యోతి ప్రతివారి యొక్క హృదయంలో జ్యోతిస్వరూపంగా వెలుగుతున్నది ఆ దైవం చుంటు ఆ దైవాన్ని గురించి చింతన చెయ్యండి అదే ఔషధం అని చెప్పి చక్కని బోధ చేస్తున్నాడండి అంతర్జ్యోతిరమేయమేక అమృతం కృష్ణాఖ్యమాపయతం ఆ అమృతం తాగితే నామామృతం ఏమిటి ఫలితం వినండి ప్రప్రీతం పరమౌషం వితనుతే నిర్వాణమాత్యంతికం ఆత్యంతిక నిర్వాణం అంటే ఏమిటి మోక్షం కరతలామూలకం అయిపోతుంది జన్మరాహిత్యం వారికి సిద్ధిస్తుంది మరలా ఈ భవసాగరంలో పడి కొట్టుకు చావటం బా ఈ బాధలు అన్ని ఏ అన్ని తొలగిపోతాయండి కనుక ప్రతిరోజు కూడా ఈ నామస్మరణ మీరు భక్తిపూర్వకంగా చేస్తున్నారు దీన్ని ప్లీజ్ కంటిన్యూ త్రూ యువర్ లైఫ్ అది యావత్ జీవితం కూడా మరవబాకండి ఏ ఊరికి వెళ్ళినప్పటికీ ఈ ఇటువంటి సంప్రదాయం ఇటువంటి పద్ధతి చక్కగా ఆచరణలో పెట్టండి ఎందుకంటే కొందరు ఊళ్ళకి వెళితే ధ్యానము ఇవన్నీ కూడా మరచిపోతున్నారు ఆ కార్యముల్లో వ్యవహారముల్లో పడిపోయి చేయవలసిన అనుష్ఠానం మర్చిపోతున్నారు మరవద్దండి ఏ ఊరికి వెళ్ళినా భోజనం మరుస్తారా ఆ ప్రశ్న జవాబు ఏ ఊరికి భోజనం మానరండి స్థూల శరీరం యొక్క ఆరోగ్యం కోసం చేసి దానికి వేయవలసినటువంటి ప్రసాదం చూడండి భోజనం అనేటువంటిది ఎక్కడికి మరవలేదు కదా మరి సూక్ష్మ శరీరం యొక్క ఆహారం విషయంలో మనం ఎందుకు మరవాలి చెప్పండి దాని పేరే ప్రార్థన గాంధీ మహాత్ముడు చెప్పిన వాక్యం ఇఫ్ వీ ప్రొవైడ్ ఫుడ్ ఫర్ ది బాడీ విచ్ ఈస్ పెరిషబుల్ షూర్లీ ఇట్ ఈజ్ అవర్ ప్రైమరీ డ్యూటీ టు ప్రొవైడ్ ఫుడ్ ఫర్ ది సోల్ ఉచ్ ఈస్ ఇంపెరిషబుల్ అండ్ సచ్ సబ్స్టన్స్ ఈజ్ ఫార్మ్ ఇన్ ప్రేయర్ అన్నారు ప్రార్థన అంటే సూక్ష్మదేహం లేక ఆత్మానికి చక్కని ఆహారం ఉండదు ఎక్కడికి వెళ్ళినా సూలదేహం దేహం యొక్క ఆహారం మరవటం లేదు కదా మరి సూక్ష్మదేహం ఆత్మదేహం యొక్క ఆహారం ఎందుకు మరవాలి అని గాంధీ గారు చక్కని ప్రశ్న వేశారండి ఈ ప్రార్థన ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీరు మరవద్దు గీతా పారాయణ మరవద్దు చిన్న పుస్తకం జేబులో పెట్టుకోండి పెట్టిలో పెట్టుకోండి అక్కడికి వెళ్ళి మీరు చక్కగా పారాయణం చేయండి సార్ దీన్ని ఎందుకంటే ఔషధం ఇప్పుడు ఎవరికైనా కడుపునట్టు ఉందండి కడుపునొప్పి ఉంటే వాడు ఎక్కడికైనా ప్రయాణం అయిపోతుంటే బహుజాగ్రత్తగా ఉంటాడు జేబులో ఆ మాత్రలు వేసుకుంటాడండి మాత్రలు ఎందుకంటే మలబద్ధకం కడుపు నొప్పి ఇటువంటివి ఎక్కడున్నప్పటికీ కూడా ఈ మాత్రలు జాగ్రత్తగా వాడు కాపాడుకుని వేసుకుంటూ ఉంటాడు లేకపోతే రోగం ముదిరిపోతుంది కానీ భవరోగంతో బాధపడుతున్నప్పటికీ చికిత్స చేసుకోవటం లేదే విచిత్రం అందులో ఎక్కడ పుట్టాను చూడండి మనం ఎక్కడ పుట్టాం భారతదేశం భారత దాని అర్థం ఏంటి చెప్పండి ఏది భ అంటే ప్రకాశం సంస్కృతంలో భా భా అంటే ప్రకాశం రథం అంటే ఆసక్తి ప్రకాశం మీద ఆసక్తి ఉండాలండి భారతదేశంలో ఊరికి పుడితే లాభని చెప్పండి ఆ పదం మనం సార్థకం చేయాలి భారతీయులం అని చెప్పి మనం ఘనంగా చెప్పుకోవటానికి మనకి ధైర్యం వస్తుందండి మేము భా అంటే ప్రకాశం జ్ఞాన ప్రకాశం మామూలు ప్రకాశం కాదు జ్ఞాన ప్రకాశం దాని మీద ఆసక్తి ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్పబోతున్నారు జ్ఞానశబ్దం జ్ఞానం అనేది తెలుసుకోండి నాయనలారా అన్ని తెలుసుకుంటున్నారు ప్రపంచంలో అన్ని వ్యవహారములు చేస్తున్నారు మీరెవరో తెలుసుకోవటం లేదు మన నిజస్వరూపే లాభం చెప్పండి ఎవరు క్రీస్ ప్రాఫిటెడ్ హోల్ వరల్డ్ అండ్ సోల్ తన ఆత్మను వదిలేసి ప్రపంచం అంతా తెచ్చుకున్నా కూడా ఏం లాభం చెప్పండి ఇదంతా రేపో మాపో ఇదంతా కాలగర్భంగా నశించిపోతుంది మన వెంట ఉండేటువంటిది ఆత్మ చూచర్ ఏ లోకానికి వెళ్ళినప్పటికీ అది మన వెంట ఉంటుంది మనం చక్కగా ఆ స్వరూపాన్ని గుణి చింతన చేస్తే రాత్రి నిద్రలో ఎంత సుఖం అనుభవిస్తున్నాడు చూడండి జడమైనటువంటి సుఖంలోనే ఇంత వాల్యూ ఉన్నది కదా మీరు ఎక్కడికైనా వెళితే ఒకవేళ పెట్టే సూట్ కేసు తీసుకువెళ్ళచ్చు తీసుకుపోకుండా ఉండొచ్చు కానీ బెడ్ మాత్రం మరవడండి ఎక్కడికి వెళ్ళినా కూడా బెడ్ పడక తీసుకుపోతాడు ఎందుకు ఆ పడకలో సుఖం ఉందండి సరే ఏమిటి ఆ సుఖం ఏ సంకల్పం లేకుండా పండుకుంటే ఎంత ఆనందం కలుగుతున్నది ఆ జడమైనటువంటి స్థితిలోని ఎంత హోమజీనియస్ హ్యాపీనెస్ వాడు అనుభవిస్తున్నప్పుడు మేలుకుని ఏమండి మనస్సును లయించి ఆ అనుభవిస్తే నిజంగా ఎంత ఆనందం ఉంటుంది చెప్పండి దాని సూపర్ కాన్షియస్ లేక సమాధి లేక తురియం అదేంటి మోక్షం అంటే ఇంకేం లేదు ఆ ఆత్మస్థితిలో నిలకలు కలగటం ఆత్మ ఆత్మ నా తుష్ట తన ఆత్మలో తనకు సుష్టి ప్రపంచ ఇంద్ర సుఖం కానీ చంద్ర సుఖం ఏమి ఇచ్చినా కూడా వాడికి సుష్టి లేదండి దీనిలో ఆనందం దాంట్లో ఎక్కడుందండి అది ఇంద్రుడు అట అండి ఇంద్రుడు మనందరికంటే గొప్ప స్థితిలో ఉన్నాడు కదండి ఇంద్రుడు గారు ఎంతో ఎన్నో భోగాలు స్వర్గసుఖాలు అనుభవిస్తున్నారు కదా వారు అంటారట ఇంద్రం చెమన్యతే రంకం రంకం అంటే బెగ్గర్ ఐమే బెగ్గర్ ఆ ఋషులందరినీ చూచి ఇంద్రుడు అనుకుంటాటండి ఆహా ఆ ఋషులు పరమ తురి సౌఖ్యం ఆ మోక్ష సుఖం ఆ ఆత్మసుఖం దగ్గర నా సుఖం ఎంత అనే ఇంద్రం చెంకం రంకం అంటే బెగ్గర్ ఇంద్ర ఇస్ ఫీలింగ్ దీజ్ ఎ బెగ్గర్ ఈ ఋషుల దగ్గర నేను కేవలం బిచ్చగాడిని రూపాణా తత్ర కథ ఇక రాజుల యొక్క సుఖం చెప్పాలి ఇంద్రుడు గారే తన సుఖాన్ని ఇంత చిన్నదిగా భావిస్తున్నప్పుడు దేని దగ్గర నిర్వాణ సుఖం నిర్వాణ సుఖం మోక్షసుఖం దగ్గరండి ఇవన్నీ ఒక లెక్కలేవండి అందుకునే మహనీయులు దాన్ని అనుభవించి లోకానికి దారి చెప్తున్నారండి శ్రీకృష్ణ పరమాత్మ ఈ మోక్షసుఖం మీలో ఉన్నది ప్రతి జీవిలో కూడా ఉన్నది యువర్ హెయి రెపరెంట్ ది ఎంపరర్ ఆఫ్ ఎంపరర్స్ యువర్ నాట్ బెగ్గర్ అని చెప్పి మహనీయులు చెప్తున్నారండి మీరు రాజాధిరాజులకు వారసులు ఎవరైనా చూసినా అమృతస్యపుత్ర అంటారండి ఉపనిషత్తుల్లో శృణ్వంతు విశ్వే అమృత ఓ జరువుడారా తినండి అని మహర్షులంతా కేక వేస్తున్నారండి సార్ వినండి వినండి మేము చూచాం మీరు కూడా చూడండి వారు చెప్పే మాట ఇదండి శృణవంతు విశ్వే అమృత ఆ ఏ ధామాని దివ్యాని తస్థు వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్య వర్ణం నేను తెలుసుకున్నాం వు హోన్ యుజ్ నో తెలుసుకోండి దారి చెప్తున్నాం మేము మేము ప్రత్యక్షంగా చూచాం వూ హీన్ గా అని చెప్పి ఎంత చక్కగా బోధిస్తున్నారు డైరెక్ట్గా మనం చెప్తున్నారని చూడగలరు ఊచేదేవిటి అనుభవించటం మనస్వరూపంగానే మనం అనుభవించటం అండి ఇదే జ్ఞాన సంబంధమైనటువంటి షట్కల్లో మనం ఉన్నాం శ్రీకృష్ణ పరమాత్మ ఇదే బోధిస్తున్నారు కనుక భారతదేశంలో పుట్టి మన విద్యుక్త ధర్మం ఏమిటంటే భా రథ భా అంటే ప్రకాశం మీద రథ అంటే ఆసక్తి ఉండాలండి అట్లా ఉందే చెప్పండి మానవులు చేసేటువంటి సామాన్య మానవులు అజ్ఞాన స్థితిలో చేసేటువంటి పనులు కవీశ్వరుడు ఒక చక్కని ఉపమానంతో బోధించినాడు అది చెప్పి నేను ఇప్పుడే అధ్యాయంలో ప్రవేశిస్తున్నాను చూడు కొంచెం మెదడు కామన్ సెన్స్ లేనివాడు చేసేటువంటి పనులు చెప్తున్నాడు కవీశ్వరుడు స్థాట వైడూర్యమయ్యాం వజ్ర వైడూర్యములు చెక్కిన బంగారపు పాత్ర తీసుకున్నాడండి ఎవరు కొంచెం బ్రెయిన్ లేనివాడు మెదడు తక్కువ వాడు ఆలోచన తక్కువ వాడు ఏం చేస్తున్నాడు తెలుసు వజ్ర వైడూర్యము చెక్కిన బంగారపు పొయ్యి మీద పెట్టాడండి పొయ్యి మీద పెట్టి తెలగపిండి ఉడకబెడుతున్నాడు అండి దాంట్లో తెలగపిండి అంటే బీదవాడు వండుకుని తినేది ఉంటుంది ఆ పిండి దాంట్లో వేసి ఉడకబెడుతున్నాడు దేని కట్టెలు ఏమిటి చెప్పండి చందనై రెంధనౌఘై సందరము కట్టెలు పెడుతున్నాడు అండి ఎవరైనా పెడతారో ఇంత చందనం కట్టి ఎన్నో వందల రూపాయలు ఖరీదవుతుంది వజ్ర వైడూర్యములతో పొదిగినటువంటి పాత్ర దీనికోసం అండి వాడేది చెప్పండి ఎంతో అమూల్యమైనటువంటిది వాడు తెలివి ఈ పనులు చేస్తున్నాడని కవీశ్వరుడు వర్ణిస్తున్నాడు స్థాడూర్యమలై ఇంకా వాడు చేసే పిచ్చి పనులు వినండి సౌవర్ణై బంగారపు నాగేలు అంటే మడక ఇక్కడ మడక బంగారుపు నాగేలుతో పొలం దున్నుతున్నట్టండి బంగారుపు మడక సామాన్యం కాదు బంగారుపు నాగేలుతో పొలం దున్ను దేనికో తెలిసిన జిల్లేడు చెట్లు పెంచటానికి అట్టండి జిల్లేడు చెట్లు సౌవర్ణైర్ రంగల వసుతో ఇంకా వాడు చేసే పనులు చిత్వారు కో ద్రవాణం సమంత కర్పూరపు చక్రగేయులు చెట్లన్నీ నరికి కళ్ళ కంపక కంప కడుతున్నాట్టండి తన పొలానికి కర్పూర చక్రీలు ఎంతో విలువ చూడండి ఆ చెట్ల నరికి చుట్టూ కంప కడుతున్నాడు అండి సరే అదేవిధంగా ప్రాప్తే మాం కర్మభూమి నభజతి పురుషో ఎస్త మంద భాగ్య భారతదేశమునందు జన్మించి మానవ జన్మను ఎత్తి ఎంతో అమూల్యమైనటువంటి అవకాశమును పోగొట్టుకుని దీనిలో విషయ సుఖాలు అనుభవిస్తున్నావే నాయన అని చెప్పి పెద్దలు చెప్తున్నారు పాడు చేయవాక జీవితాన్ని ప్రాప్తే మాం కర్మభూమిం ఇది కర్మభూమి మానవుడు తరించడానికి చేయవలసిన సాధనలన్నీ ఇక్కడే చేయవలసింది ఇంకో లోకానికి వెళ్తేనండి సాధనలు చేయలేవండి ఎందుకంటే అక్కడ అవకాశం లేవు ఈ పైన పద్నాలుగు లోకాలకు వెళ్ళండి కింద లోకాలకు వెళ్ళండి లేదండి మనం శ్రీకృష్ణ పరమాత్మ తొమ్మిదో అధ్యాయుల్లో చెప్పినారు ఒకవేళ మీరు స్వర్గానికి ఈ యజ్ఞయాగాదులను చేసి ఒకవేళ వెళ్తే ఏముంది అక్కడ ప్రాపంచిక సుఖాలు పశువులు అనుభవించేటువంటి సుఖాలు ఇంద్రియ సుఖాలు తప్పితే ఇంకే ఉన్నాయి కనుక నాయన ఈ సమయంతో ఎందుకు పాటు చేస్తావు అనన్యాశ్చింతే అని భక్తిని చక్కగా ప్రోత్సహించినారు అనన్యమైనటువంటి చిత్తంతో శాశ్వతమైనటువంటి పరమాత్మను గురించి చింతన చేయవయ్య అని చెప్పి ఈ యజ్ఞయాగాదు ఈ దీనివల్ల ఒకవేళ స్వర్గాన్ని పొందిన పుణ్యం ఉన్నంత వరకు అక్కడ అనుభవిస్తాడు ఈ పశువులు అనుభవించే సుఖం ఈ ఇంద్రియ సుఖాలు తర్వాత తేతం భుక్త స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి పుణ్యం కాస్త అయిపోతే మళ్ళీ భూలోకంలో పడిపోతారు హీ మస్ టు డూ సాధన ఇక్కడ తపస్సు చేసి ఇక్కడ ఇంద్రియములు నిగ్రహించుకుని ఇక్కడ మనస్సును లోబర్చుకుని మోక్షం పొందాల్సిందే తప్ప అక్కడ నుంచి ఏ లోకం నుంచి కూడా మోక్షం పొందడానికి డైరెక్ట్గా అవకాశం లేదండి మహనీయులు శాస్త్రాలు ఇట్లా చెప్తుంటే భారతదేశంలో జన్మించి మానవ జన్మలనేటువంటి అమూల్యమైనటువంటి అవకాశం లభించి మానవుడు ఈ నశించిబోయేటువంటి ప్రాపంచిక విషయ సుఖాలన్నీ అనుభవిస్తుంటే దానికి ఏమైనా అర్థం ఉందా అని పెద్దలు చక్కగా బోధిస్తున్నారు ప్రాప్తే మాం కర్మ భూమి పురుషోత్త అన్ఫార్చునేట్ హెలో అన్నాడు మంద భాగ్య అటువంటి పరిస్థితిలో ఉండకుండా సద్వినియోగం చేయటానికి మనం రెండవది ఇంకొక చిన్న విషయం చెప్తున్నాను తల్లికి ఒక బిడ్డ కలిగినాడంటే తల్లి యవనం తగ్గిపోతుందని కొద్దిగా తగ్గుతుందని ఇంకొక బిడ్డ కలిగినాడంటే తల్లికి రెండవ బిడ్డ ఇంకా కొంచెం యవ్వనం తగ్గుతుందండి తల్లి తల్లికి ఈ విధంగా ఐదారు మంది కనుక పుడితే తల్లి యవ్వనం క్షీణిస్తూ ఉంటుందండి ఏ ఇది సహజమైనటువంటి విషయం ఒక ఒక ఆయన చెప్తున్నాడు నేను జీవితంలో భగవంతుని ఒక్కసారైనా చింతన చెయ్యలేదు పరోపకారం చేయలేదు ఒక ప్రాణికి ఉపకారం ధర్మకార్యం ఒక్కటే చేయలేదు నేను ఎందుకు పుట్టానంటే తల్లి యొక్క యవ్వనం అనేటువంటి చెట్టుని నరకటానికి గొడ్డలిగా తయారైనాను అన్నాడు నేను పుట్టింది తల్లి యవనని తగ్గిస్తున్నానే కానీ ఎందుకు ఏ కార్యం నేను సాధించినట్టు అని చెప్పి ఎవరో తెలుసు భర్తృహరి రాసినాడని సుభాషితంలో చూడండి సంసార దుఃఖం పోవటానికి భగవంతుని ధ్యానం చేయలేదు చూడండి వటుర్ధర్మోపార్జిత ధర్మమును కూడా జీవితంలో కొంచెమైనా నేను ఆచరించలేదు మరి ఎందుకు పుట్టానని నేను తెలిసిన మాతో కేవలమేవన చేయం తల్లి యొక్క చక్కని వృక్షాన్ని నరకటానికి గొడ్డలిగా తయారైన నేను ఈ విధంగా జీవితం వేస్ట్ చేసుకోవటం మంచిది కాదండి అయితే భర్తృహరి ఆ విధంగా ఉన్నాడని కాదండి చక్కని కవిత్వం గట్టినాడు వైరాగ్య శతకంలో ఇదొక శ్లోకం అండి మానవుడు పుట్టిన తర్వాత తల్లి యవనం తగ్గింది కదా మా రుణం తీర్చొద్దా చెప్పండి ఆ తల్లి యొక్క రుణం తండ్రి యొక్క రుణం తీర్చాలంటే మనం మన నిజస్వరూపమైనటువంటి ఆత్మను తెలుసుకుని మనం మోక్షం పొంది మనం భగవంతుని తెలుసుకుని పది మందికి తెలియచా తెలియజెప్పాలి ఇంకేనండి మన జీవితకర్తలు తాను తరించి తనను తరించడానికి ప్రయత్నం చేయాలి ఇంతకు మించి ఇంకేముందండి హేయులు స్వార్థంగా ఈ ఒక కోపస్థ మండోకల్లాగా మన జీవితాలు గడపకూడదండి ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ ఈ జ్ఞాన సంబంధమైన దాన్నే కంటిన్యూ చేస్తున్నారండి ఇప్పుడు జ్ఞాన షట్కంలో అద్భుతమైన జ్ఞానాన్ని ప్రతిపాదిస్తున్నారు ఓ జలుడారా మీరంతా ఆత్మస్వరూపులు మీరంతా శరీరం కాదు మనస్సు కాదు బుద్ధి కాదు ఇవన్నీ మీకంటే వేరుగా ఉన్నాయి వీటన్నిటిని చూచేటువంటి సాక్ష్య స్వరూపులు మీరు అని ఇంతవరకు చెప్పినారు కదండి ఇదంతా పొలం మీరు పొలాన్ని చూచేవారు చూచేవారు వేరుగా ఉంటారు అదేవిధంగా ఈ ప్రపంచం అనేటువంటి నాటకాన్ని వెలిగింపజేసే దీపం మనం నాటక దీపం నాటకాన్నంత దీపం ఎట్లా ప్రకాశింపజేస్తుందో ఈ విశ్వమునంతైనా కూడా ఈ శరీర వ్యష్టి సమష్టి రెండింటినీ కూడా ప్రకాశింపజేసేటువంటి ఆత్మ ఎన్నో శ్లోకాలు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినారు చూడండి యథా ప్రకాశయత్యేక కృత్సం లోకమిమం రవి రవి అంటే సూర్యుడు ఈ లోకానంతా సూర్యుడు ఒక్కడ ఎట్లా ప్రకాశింపజేస్తున్నాడు క్షేత్రం తథా కృత్సం ప్రకాశయతి భారత దీన్ని కనుక చక్కగా తెలుసుకుంటే మానవుడికి ఎంతో ఆనందం కలుగుతుంది కదా అయ్యా తెలుసుకోవటం చాలా కష్టమని మీరు అనుకుంటారని అనుకున్నారంటే కాదని సుసుకం కర్తమం ఈజియస్ట్ చాలా తేలికనైనా ఎందుకు నీ స్వరూపంగానే ఉంది ఇప్పుడు ఎక్కడో ఇంకో దూరంలో ఇంకో లోకంలో దేవుడు కనుక ఉంటే దూరం వెళ్ళ కష్టం ఆ లోకానికి ఎట్టా వెళ్ళగలనని చెప్పి కొందరు అనుకోవచ్చు ఏమండి గుడి దూరంగా ఉందేనే నడవలేనే అని చెప్పి కొందరు అనుకోవచ్చు రామ శరీరం అనే దేవాలయంలో వారు మూలవీరాట దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవసనాలు దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవసనా త్యజేత్ అజ్ఞాన నిర్మాళ్యం సోహం భావే న పూజయేత్ టెంపుల్ ఉన్నదండి ఇంత సమీపంలో దేవుడు మనస్వరూపంగానే ఉన్నాడు కానీ తెలుసుకోవట్లేదు ఇంతేనండి మనం ఈ ఆధ్యాత్మిక విషయంలో కొత్తగా దేవుణ్ణి పొందటం కానీ ఇంకొక లోకాన్ని పొందటం కానీ లేనే లేదని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా చెప్తున్నారు ఏ మనస్వరూపంగానే ఉన్నది కొంచుకున్నారు ధ్యానం చేత తెలుసుకోవాలంటే ఇంతేనండి ధ్యానం అంటే అండి పరగట్స్ అసలు హోల్ వరల్డ్ రిమంబ్రెన్స్ ఆఫ్ గాడ్ అంతేనండి మోక్షం పొందటానికి ఇదే ఉపాయం ఒకదాన్ని మర్చిపోవాలి ఒకదాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి మన యథార్థ స్వరూపాన్ని జ్ఞాపకం పెట్టుకుని మనం కానిటువంటి వస్తువుని కొంచెం దూరంగా పెట్టాలి ఇంతేనండి అది దృశ్యం ఇది దృక్కు అది అనాత్మ ఇది ఆత్మ ఇంతేనండి ఈ రెండింటిని శ్రీకృష్ణవరమాత్మ చక్కగా డివైడ్ చేస్తున్నారు విభాగం విభాగం ప్రతి అధ్యాయం ఈ పేరు ఉందండి ఈ అధ్యాయం పేరు ఏమిటి చెప్పండి దైవాసుర సంపత్ విభాగ యోగం మనం ఇళ్లలో రెండు వస్తువులు ప్రతిరోజు వాడుకుంటూ ఉంటామండి ఏం వస్తువులు తెలుసండి చాట జల్లెడ ఈ రెండు లేని ఇల్లు ఉండదండి ప్రతి ఇంట్లో కూడా చాట జల్లిడ ఉంటుంది కానీ రెండింటి యొక్క స్వభావంలో ఎంత భేదం ఉందంటే చాట చెడ్డని వదిలేస్తుంది మంచిని అట్టి పెట్టుకుంటుందండి చాట్లో మీరు చెరగండి దుమ్ము రాళ్ళు మట్టిగడ్డలు అన్ని కింద పడతాయి తల్లు ఏముంటుంది చాట్లో మంచి వస్తూ ఉంటుంది కదండి చాట జ్ఞాని చెడ్డంతా వదిలివేసి మంచిని తల్లో అట్టు పెట్టుకుంటుంది కానీ జల్లెడ అట్లా జల్లించండి మంచింతా కింద పోతుందండి మంచి నాకొద్దు మంచి నాకొద్దు నాలో రాళ్ళు రప్పలు పెట్టుకుంటాను అంటున్నాను జల్లెడు అజ్ఞానండి మీరు ఇంటికి వెళ్ళంగానే రెండింటినీ దర్శించండి ఒకసారి తెలుస్తుంది జ్ఞానికి అజ్ఞానికి భేదం ఇంతేనండి ఇంకేం లేదండి చాటమోస్తు ఉండాలండి మురికైంది అశుభ్రమైంది ఏ దుఃఖాన్ని కలుగు చేసేది కొంచెం దూరంగా పెట్టండి దానికి శ్రీకృష్ణ పరమాత్మ లిస్ట్ బై లిస్ట్ లిస్ట్ బై లిస్ట్ చెప్తున్నారండి మనం పొందవలసిన గుణాలు వదలవలసిన గుణాలు ఈ రెండు కూడా ఏకి ఒకే అధ్యాయంలో చెప్పేది ఇదండి పదహారో అధ్యాయం ఈరోజు దైవ అసుర సంపద దైవ సంపద అసుర సంపద ప్లీజ్ డివైడ్ త్రో ఇట్ ఆఫ్ ఈ అసుర సంపదను అవతల బారేండి దైవ సంపదను మీరు అవలంబించండి ఇంతేనండి అధ్యాయం సారం కనుక శ్రీకృష్ణ పరమాత్మ ప్రారంభం చేస్తున్నారు ఈ జ్ఞాన విషయం మీకు పదే పదే చెప్తున్నాను ఓ చిన్న దృష్టాంతం చెప్తాను పది మంది యాత్రికులు తీర్థయాత్రగా బయలుదేరారండి పది మంది యాత్రికులు ఇప్పుడు కాదండి పూర్వకాలం బండ్లు లేవు బస్సులు లేవు నడిచిపోతున్నారండి పది మంది పోతుంటే ఒక నది అడ్డంగా వచ్చిందండి ఆ నదిలో నీళ్లు బ్రహ్మాండంగా ప్రవహిస్తున్నాయి ఆ నదిలో లోతెంతో వీళ్ళకి తెలియదు ఒక ఆయన దారిపోతుంటే ఆయన్ని పిలిచి అడిగారు ఎవరు ఈ పది మంది యాత్రికులు కావండి ఈ నది లోతెంత అని అడిగారు వీళ్ళకి ఒక్కరికి ఈత రాదండి ఒక్కరికి కూడా ఈత రాదు ఏ ఆయన లోతెంత అని అడిగితే వాడు ఏం చెప్పాడు మనిషి ముణుగుతాడు అంతే ఇంకేం పెద్ద లోత వెళ్ళదు మనిషి మునుగుతాడు ఓన్లీ సిక్స్ ఫీట్ డీప్ అన్న వీళ్ళు అనుకున్నారు అవతల ఒడ్డుకు వెళ్ళాలి ఇక్కడేం పడవలేవు మనకేం ఈత రాదు అయినప్పటికీ లోతు లేదు కదా ఏ లోతులు ఏమన్నా సరిగ్గా మనిషి లోతు ఉంటే మనిషి కొంచెం ఇట్టా ఇత నీళ్లు కదిలించుకుని అవతల ఒడ్డుకు చెప్పి అందరూ తీర్మానించుకుని దిగారండి నీళ్ళలో ఏమైనా ఈత రాదు వీళ్ళకి కానీ దిగినారు ఎందుకంటే మనిషిలోతే కాబట్టి దిగి చేతులు ఆడించుకుంటే అందరూ అవతల వడ్డుకి వెళ్ళిన తర్వాత ఒక ఆయనకి సందేహం కలిగింది అందరూ సురక్షితంగా చేరారా ఒడ్డుకి అని ఏమండీ మిత్రులారా నిలబడండి నిలబడండి లెక్క పెట్టాలి మిమ్మల్ని అందరూ అని పది మంది కదండి బయలుదేరింది అందరు నిలబడ్డారు ఏక్ దో తిన్ నౌ వస్తున్నదండి ఒకటి రెండు మూడు తొమ్మిది రామా ఒకటి తెచ్చాడు ఒకటి తెచ్చాడు ఒక ఆయన అన్నాడు నువ్వు తప్పు లెక్క పెట్టావు నువ్వు నిలబడు నేను లెక్క పెడతా వాడు వచ్చాడండి వీడు నిలబడ్డాడు మళ్ళీ ఏక్ దో తిన్ నవ్వు అంటే తొమ్మిదే వస్తున్నది కానీ ఎవడు లెక్క పెట్టి అందరు లెక్క పెట్టారండి ఒక్కొక్కడు వచ్చేసి తొమ్మిది వస్తున్నది మరి పదేవాడు ఏమైపోయినాడు గంగార్పణం దూబుగయ పదేవాడు మునిగిపోయినాడు నీకు అందరూ తీర్మానం చేసుకుని కూర్చుని ఏడుస్తున్నారండి మీకంటే చచ్చాడు కదా వాడు తొమ్మిది మంది ఉన్నారు కదా అని చెప్పి దారిలో ఒక ఆయన పోతూ ఎందుకయ్యే ఏడుస్తున్నారు నోరుమైవాయి మాలో ఒకటి చస్తే నువ్వు నీకేం పట్టింది ఇప్పుడు ఏడుస్తు విషయం చెప్పండి ఎంతమంది మీరు బయలుదేరారు అక్కడి నుంచి పది మంది బయలుదేరాం తొమ్మిది మంది ఉన్నాం అందువల్ల ఒకడు చచ్చాడు అని చెప్పి వీళ్ళంటే వాడు తెలివిగలవాడు ఎవరు దారిపోయేవాడు లెక్క పెట్టుకున్నాడు పది మంది లెక్కకి అక్కడ కరెక్ట్గా ఉన్నారండి ఒక్కడ చావలేదండి పది మంది ఉన్నారు అప్పుడు వాడు ఏమన్నాడు తెలుసండి పదో చావలేదు అన్నాడండి ఫినిష్ మొదట్లో చెప్పేసినా అందరికీ ధైర్యం కలిగిపోయింది పదో చావలేదు అన్నాడు ఒక ఆయన లేచి పదో వాడు ఎక్కడున్నాడు లెక్క పెట్టేవాడే పదవవాడు అన్నాడండి అర్థమైందండి ఎంత ఈజియెస్ట్ చెప్పండి ఎంత తేలికండి పదవి వాడిని తెలుసుకోవటంలో ఏమైనా కష్టం ఉందా వాడే వాడి స్వరూపమే మర్చిపోయి ఇది తొమ్మిది లెక్క ఇస్తున్నాడు అని చూడండి శంకరాచార్యుడు వారి దృష్టాంతం తీసుకుని తన వేదాంత జిండిమల్లో రాసినారండి సార్ పరిజ్ఞానే ఇది దశమ పరిజ్ఞానం అంటారండి దీన్ని ఈ కథ పేరు దశమస్య పరిజ్ఞానే నాయాసోస్తి తదేవి వాడిని లెక్క పెట్ట తెలుసుకోవటంలో ఏమైనా ఆయాసం ఉందా దశమస్య పరిజ్ఞానే నాయా బ్రహ్మాత్మ విజ్ఞానేది వేదాంతేదాంత భేరి చిన్న పుస్తకం శంకరాచార్యులు వారు రాసిన అందరికీ అర్థమైందండి అదేవిధంగా ఆత్మను తెలుసుకోవటంలో ఏం కష్టం లేదండి మనస్వరూపంగానే ఉన్నది కాబట్టి మనం కానిటువంటి దాని మీద వైరాగ్యం కలిగి దృష్టిని తగ్గించుకునే అంతర్ముఖం చేసుకోవాలి హూయా అది చక్కగా మెడిటేషన్ ధ్యానం సుచం దాని అయితే మొట్టమొదట్లో ఏకాగ్రత కుదరదనుకోండి ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అభ్యాసం వదలవద్దని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు నిన్న విద్యారణ్య స్వామివారి వాక్యం కూడా చెప్పాను మీకు ఒకవేళ అనుభూతి కలక్కపోయినా డోంట్ స్టాప్ ఇట్ ప్లీజ్ కంటిన్యూ అంటు అనుభూతే రేటి బ్రహ్మాస్ కల్పితమైన వస్తువులే ధ్యానం చేత లభిస్తుంటే సత్యమైన వస్తువు ఎందుకు లభించదయా అని నిలదీసి అడిగేసినాడు ఎవరు విద్యారణ్య స్వామి పంచదశి కనుక చక్కగా భావన ఏమేమిటో జన్మ సంకల్పాలు చేస్తుంటారు కదా తన స్వరూపాన్ని సంకల్పం ధ్యానం చేస్తే ఎంత ఆనందం అండదు చిన్న దృష్టాంతం మీరు వ్యవహారం ఉద్యోగం వ్యాపారం వీటిలో ప్రవేశించి తిరిగి తిరిగి ఇంటికి వస్తారు కదా ఇంటికి వచ్చి కుర్చీలో కానీ లేకపోతే కింద కానీ కూర్చుని రిలాక్సేషన్ రిలాక్సేషన్ అంటే అన్ని సంకల్పాలు ఏ గొడవ మనస్సుకు రాకుండా కాసేపు కూర్చోండి హౌ మచ్ హ్యాపీనెస్ చెప్పడానికి లేదండి అంత సుఖం వస్తుందండి ఇతర గొడవలు ఏది లేక ఆత్మను తర్వాత జ్ఞాపకం పెట్టుకుంటారు ముందు బయటిది వదిలేస్తే రిమూవ్ ఆఫ్ ది నెగిటివ్ రెండు ఉండాలండి రిమూవింగ్ ది నెగిటివ్ ఎసెప్టింగ్ ది పాజిటివ్ చూ ఈ రెండే వేదాంత సారవంతా ఇంతే తాను కాని వస్తువుల మీద దృష్టిని తొలగించడం తాను అయిన వస్తువు మీద దృష్టిని పెట్టడం ఇంతే రెండే సాధనలు దీని గురిచే ఎక్కువగా వివరించి చెప్తున్నారు మహనీయులు శ్రీకృష్ణ తాను చెడ్డగుణాలు ఇవన్నీ కూడా మనసులో అనేక జన్మల నుంచి పేరుకుపోయినాయి వాసన వాసన అంటే సంస్కారం టెండెన్సీ దాన్ని పోగొట్టడం మహా కష్టంగా ఉందండి ఒక రాగాన పోవండి అభ్యాసం అయిపోతే ఏమండి ప్రతిరోజు చేయి రాని పనులు కనుక చేస్తుంటే ఇట్ బికమ్స్ ఏ హ్యాబిట్ ఇట్ బికమ్స్ ఎ క్యారెక్టర్ దాన్ని తొలగించటం మహా కష్టం అండి అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ ఆయన అభ్యాసం చేయండి అభ్యాసం చేయండి ప్రతిరోజు కూడా డిస్ప్లి తన హృదయాన్ని పరిశోధించాలి ఇంట్రాస్పెక్షన్ ఇంట్రాస్పెక్షన్ అంటే ఆత్మ పరిశోధన ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ పాజిటివ్ నెగటివ్ రెండూ చెప్తున్నారు పాజిటివ్ అంటే పొందవలసిన గుణాలు దాని పేరు దైవ సంపద సంపద అంటే ఏమిటి చెప్పండి వెల్త్ ఐశ్వర్యం సంపద అంటే ఐశ్వర్యం ప్రపంచంలో మీరు ఏ ఐశ్వర్యం సంపాదించండి ఏ ఈ శరీరంతో పాటు ఇక్కడ వదిలిపోవాల్సిందే ఏ సంపద అయినప్పటికీ చూడండి ఇల్లు ఎంతో గొప్పది కదా మీరు కట్టుకున్నారు ఎంతకాలం ఉంటుంది శరీరం ఉన్నంత వరకు అనుభవిస్తారు తర్వాత పడిపోతుంది సరే ఒక రాజు అండి పెద్ద ఆరు అంతస్తుల మేడ కట్టాడండి ఒక రాజుగారు అంత పూర్తయింది బ్రహ్మాండంగా కట్టాడు గృహప్రవేశం దగ్గరకు వచ్చిందండి దగ్గరకు వస్తే డౌట్ కలిగిందా సందేహం వాస్తు శాస్త్ర ప్రకారం ఇది కరెక్ట్గా ఉందా లేదా ఇల్లు గృహప్రవేశం చేసినా ఉంటే ఏదైనా వాస్తుశిల్పానికి వాస్తుదానికి ఎగెనిస్ట్గా ఉంటే గృహప్రవేశం చేయకూడదు కదా ఇంకా ఏదైనా లోపాలు ఉన్నాయా ఇంజనీరింగ్ సంబంధంగా సైన్స్ సంబంధంగా ఏదైనా దోషాలు ఉన్నాయా అని మా ఊళ్ళో పెద్దలందరినీ కూడా ఆహ్వానం చేశాడండి ఎవరు రాజుగారు పెద్ద పెద్ద వాస్తు శాస్త్రజ్ఞులు వచ్చారు ఇంజనీర్లు వచ్చారు సైంటిస్ట్ వచ్చారు పెద్ద సభ మహారాజు గారా ఈ సమావేశం దేనికంటే గృహప్రవేశం చేయబోతున్నాను నేను ఆ రంతస్తుల మేడ పెద్దది కట్టాను మీరంతా ఒకసారి దయచేసి అంతా చూడండి అంగుళం అంగుళం కూడా చూడండి ఏదైనా దోషాలు ఉంటే చెప్పండి నేను రిపేర్ చేసి తర్వాత గృహప్రవేశం చేస్తాను అని అందరితో చెబితే అందరూ ఆ ఇంట్లో ప్రవేశించి అంగుళం అంగుళం కూడా పరీక్షించారు పరీక్షించి మళ్ళీ అందరూ వచ్చేసారండి కూర్చున్నారు ఏమంటే ఏదైనా దోషాలు ఉంటే చెప్పండి అని రాజుగారంటే ఆ మాట అనకూడదండి ఎందుకంటే మయుడు మయుడు చేసిన సృష్టి మోస్తరు ఉన్నదే కానీ ఇది మానవుడు కట్టినట్టుగా లేదు ఇంత అద్భుతంగా వండర్ఫుల్గా ఉంది ఇటువంటి మేడం ఏమి ఎక్కడ చూడలేదని చెప్పి అందరూ స్తోత్రం చేశారు దోషం ఒక్కడూ చెప్పలేదండి ఏమన్నా ఇంకా గృహప్రవేశం చేయవచ్చునా అని అడిగాడు రాజు తప్పకుండా చేయవచ్చున్న ఏకగ్రీయంగా అంటే అక్కడ సాధువు గారు కూర్చున్నాడు ఆయన లేచాడండి రాజుగారు ఈ ఇంట్లో రెండు దోషాలు ఉన్నాయన్నాడం ఈ ఇంట్లో రెండు దోషాలు ఉన్నాయి చెప్పబోయ్ త్వరగా చెప్పి అందరూ ఏ దోషం లేదని అందరూ చెప్తుంటే మీరు రెండు దోషాలు ఏమిటి చెప్పండి అన్న ఎవరు దీన్ని నిర్మాణం చేసినారో దాన్ని ఎల్లప్పుడూ వాడు అనుభవించలేడు అన్నాడండి అది నంబర్ వన్ ఈ బిల్డింగ్ ఎవరు కట్టారో ఎల్లప్పుడూ దాన్ని అనుభవించలేడు అది నెంబర్ వన్ నెంబర్ టూ ఈ బిల్డింగ్ కాలగర్భంలో ఎప్పటికైనా పతనం అయిపోతుంది అని చెప్పాడండి రెండు దోషాలు బయట పెట్టాడు చూ ది సబ్జెక్ట్ అండ్ ది ఆబ్జెక్ట్ బోత్ విల్ వ్యానిష్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం కాలకత్వంలో ముందు కట్టిన వాడు పోతాడండి కట్టినవాడు పోతాడు ఇంకెవడో అనుభవిస్తాడు దాన్ని ఇది కూడా ఒక రెండు మూడు వందలు నాలుగు అయిన తర్వాత ఇది కూడా నెమ్మదిగా శిథిలమైపోతుందండి సరే మీరు అక్కడికి వెళ్ళండి రూయిన్స్ ఆఫ్ హంపీ హంపీ క్షేత్రంలో పూర్వం రాజులు విజయనగర సామ్రాజ్యం ఎంత బ్రహ్మాండంగా కట్టారు చూడండి అది ఇప్పుడు ఎట్లా ఉంది రూయిన్స్ రూయిన్స్ ఆఫ్ హంపీ అక్కడ వినాయకుడి దేవాలయం ఉందండి పెద్ద బ్రహ్మాండమైన విగ్రహం లోపలికి వెళుతుంటే గబ్బిలాలు కంపండి గబ్బిలాలు కంపు ఎవరండి దానికి పూజ లేదు పురస్కారం లేదు అంతా వదిలేసినారు శిథిలములైపోయింది ఈ విధంగా ఉన్నది వాళ్ళు కట్టినప్పుడు ఏమని అనుకుని కట్టారు ఆహా ఇది అటర్నల్ ఎవరు లాస్టింగ్ బ్యూటిఫుల్ వండర్ఫుల్ అని చెప్పి కట్టారు కదా ఇప్పుడు రెండు వందల సంవత్సరాల లోపల ఏమైపోయింది చెప్పండి అంత రోయిన్స్ అంటే శిథిలములైపోయింది అన్నది సరే రోమన్ సామ్రాజ్యం ఏమైపోయిందండి రోమన్ సామ్రాజ్యం ఒకప్పుడు ఎంతో గొప్పగా ఉండేది కదా ఇప్పుడు పెద్దలు ఏం చెప్తున్నారంటే ది స్పైడర్ ఈస్ వీవింగ్ ఇట్స్ వెబ్ వేర్ సీజర్స్ రూల్డ్ అన్నాడు సీజర్ అంటే రోమన్ చక్రవర్తి ఏ సింహాసనం మీద రోమన్ చక్రవర్తులు కూర్చొని రాజ్యం పరిపాలించినారో అక్కడ ఇప్పుడు సాలీళ్ళు గోళ్లు పెట్టుకుంటున్నాయి అన్నాడు సాలీళ్ళు గోళ్లు పెట్టుకుంటున్నాయి చూ స్పైస్ వీవింగ్ ఇట్స్ వెబ్ వేర్ సీజర్స్ రూల్డ్ ఈ విధంగా కాలగర్భంలో అన్నీ పోతుంటే ఇక మానవుడు ఈ పదార్థాన్ని నమ్ముకుంటే ఎట్లా చెప్పండి సరే దేహమే శాశ్వతం కానప్పుడు దేహానికి బయట ఉన్నటువంటి బంధువులు కానీ తక్కిన వస్తువులు కానీ ఎట్లా శాశ్వతం వాటన్నిటి కాదని నేను చెప్పేది అటాచ్మెంట్ అవన్నీ ఉండరండి సమ బంధువులు ఉండొచ్చు మిత్రులు ఉండొచ్చు ధనం ఉండొచ్చు కీర్తి ఉండొచ్చు శరీరం ఉండొచ్చు అన్నీ ఉండొచ్చును కానీ అటాచ్మెంట్ సంగదోషా జత సంగదోష అది జనక మహారాజా పనిచేసినాడండి అన్ని వస్తువులు ఉంచుకున్నాడు తన రాజ్యంలో ఏది వదల్లేదండి కాని తామరాకు మీద నీటి బిందువులే ఉన్నాడు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అనేకమైనటువంటి సుగుణములు చెప్తున్నారండి ఎన్ని తెలుసండి ఇరవై ఆరు సుగుణములు చెప్తున్నారు దుర్గుణములు కూడా పెద్ద లిస్టు ఇప్పుడే చెప్పబోతారు ముందు సుగుణములు చెప్తున్నారండి అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థ ఈ గుణాలన్నీ ఎందుకు చెప్తున్నారంటే జీవుడు బంధనంలో పడిపోయినాడని సరే ఒక బంధనంలో తగులుకున్నాడు ఈ ఒక్క జన్మలో కాదండి అనాది కాలం నుంచి ఈ బంధనంలో తగులుకున్నాడు ఏమిటి బంధనం చెప్పండి కర్మబంధనం ఈ కర్మబంధనం వల్ల ఏమవుతుంది పుట్టడం చావటం ఈ విధంగా జరిగిపోతున్నది వాడు చేసే కర్మను బట్టి జన్మ వస్తుంది బట్టి ఈ విధంగానండి పునరపి జననం పునరపి మరణం జరుగుతున్నది సరే ఈ బంధం నుంచి తొలగటం మన యొక్క ముఖ్య కర్తవ్యండి ఇప్పుడు మానవుడు పుట్టిన తర్వాత ఏదో తక్కిన జీవరాశులన్నీ ఎట్లా విషయములు అనుభవిస్తున్నాయో ఇది శబ్ద స్పర్శ రూపరసంధ పశువులు అనుభవిస్తున్నాయి దేవతలు అనుభవిస్తున్నారు ఇంకా అందరు అనుభవిస్తున్నారు మనం కూడా ఆ విధంగా అనుభవిస్తూ ప్రెషస్ అమూల్యమైనటువంటి టైం పోగొట్టకూడదండి మన జీవిత లక్ష్యం ఏమిటో తెలుసండి మన యొక్క నిజస్వరూపాన్ని ఎంత శీఘ్రంగా తెలుసుకుంటే అంత మంచిదండి కనుక శ్రీకృష్ణ పరమాత్మ చెప్పటం ఆయన బంధ ఈ గుణాలు చూడండి రజోగుణం తమోగుణం బంధిస్తున్నాయి ఈ బంధనం నుంచి తొలగించుకోవాలి చూ రజో రాగాత్మకృష్ణాసంగ సముద్భవం తన్ నిమర్ధనా తాడు తాడువులే కట్టేస్తున్నది దీన్ని తొలగించుకోవాలి ఈ బంధనం నుంచి తప్పించుకోవాలి అందరికి అర్థమైందండి బంధనం నుంచి తప్పించుకోవటం అన్నిటికంటే చాలా ముఖ్యమైనది మానవుడు ఈ గురించి ఆలోచించ మీరు అడగచ్చు వీఆర్ ఇండిపెండెంట్ వీ గాట్ ఇండిపెండెన్స్ అని చెప్పి మీరు స్వరాజ్యం వచ్చింది కదా మేమంతా స్వతంత్రంగా ఉన్నామని మీరు అంటే తప్పండి స్వరాజ్యం వచ్చింది కానీ స్వరాజ్యం రాలేదండి గాంధీ గారు అదే చెప్తున్నారు బయట శత్రువులను తరవేసిన లోపల శత్రువులు అట్లాగే ఉన్నారండి బయట శత్రువులు క్విట్ ఇండియా అని చెప్పి గాంధీ గారు అల్టిమేటమ్ అందరూ చక్కగా బెడ్డ గుడ్డలన్నీ కట్టుకుని మూటలు కట్టుకుని వెళ్ళిపోయినారండి కానీ స్వరాజ్యం ఆ లోపల శత్రువులను జయించినారా చెప్పండి అది గాంధీ మహాత్ముడు ప్రశ్న చేసేది శాంతి ఎక్కడుంది చెప్పండి స్వరాజ్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు ఎందుకు కదా శాంతి ఉన్నదా చెప్పండిది ఇటు ఇండియాలో లేదు అటు బాహ్య ప్రపంచంలో కూడా లేదండి అది బెర్నా షా అనే ఒక కవీశ్వరుడు మీ పేరు తెలుసు కదండి బెర్నాడ్ షా వారిని ఒకరు ప్రశ్న అడిగారు ఏమండి వాట్ ఈస్ మెండ్ బై పీస్ అన్నారండి శాంతి అంటే మీరు డెఫినేషన్ చెప్పండి అని అడిగితే పీస్ ఈజ్ అన్ ఇంటర్వల్ బిట్వీన్ టూ వార్స్ అన్నాడండి ఆయన రెండు యుద్ధాల మధ్య మధ్యలో ఇంటర్వల్ పేరు పీస్ శాంతి అన్నాడు అట్లాగే ఉందండి ఇప్పుడు చూడండి రేపు ఏ యుద్ధం రాబోతున్నదో ఆ పరిస్థితిలో ఉంది కానీ ఈ శాంతికి ఏమైనా విలువ ఉన్నదా చెప్పండిది కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఆయన బంధనంలో ఉన్నారు బంధనం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి దానికి ఉపాయం ఏమిటంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ ది హార్ట్ అది ఆ హృదయంలో ఉండేటువంటి రోక్స్ ఉన్నారు చూడండి ఎవరు దొంగలు పామక్రోధస్థ దేహే తిష్టంతి తస్తరా తస్తరా అంటే దొంగలు వారిని కొంచెం త్వరగా బయటికి పంపించండి ఇదండి మనం చేయవలసింది శత్రువులు లోపల ఉంచుకుంటే ఎట్లా చెప్పండి శ్రీరామచంద్రుడు బాగ్యకాలంలో వశిష్ఠ చె చెప్తుంటే ఒక వాక్యం చెప్పినారు మహానుభావ విశ్వామిత్ర ఇద్దరు ఉన్నారండి ఇక్కడ విశ్వామిత్రుడు వశిష్ఠుడు విశ్వామిత్రుని ఉద్దేశించి చెప్తున్నాడు ఎవరు రామచంద్రుడు మహానుభావ యుద్ధంలో గెలిచిన వారు శూరులు అని అందరూ చెప్తున్నారు నేను అనను యుద్ధంలో గెలిచిన వారు సూరుడు కాదు చూడండి తరంతి మాతంగు ఏ మే నూరా యుద్ధంలో గెలిచిన వారు శూరుడు కాదు హీరోస్ కాదు నా దృష్టిలో ఎవరో తెలిసిన సూర్యుడు చూరాస్తయే వేగ మనస్తరంగం దేహేంద్రియం బోధి తరంతి ఎవరు తన మనస్సును తన ఇంద్రియాలను జయించుకున్నారో వారే సూర్యుడు రామచంద్రుడు ఎంత చక్కని వాటి పదహారేళ్ల వయసు అండి చిన్న వయసు బాల్యకాలం ఆ టైంలో ఈ వాక్యం చెప్పినారండి అర్థమైందండి ప్రహ్లాదుడు కూడా ఇదే చెప్పినాడు హిరంజకష్డికి నాన్న లోకాలన్నీ జయించేశావు ఏం లాభం నీ లోపల ఉన్న దొంగలు అట్లాగే ఉన్నారని చెప్పి నిలదీసి ప్రశ్న అడిగాడండి ఎవరు ప్రహ్లాదుడు లోకములన్నీయున్ గడియలో నిన్ను నిబద్ధు చేయుర శత్రులూర ప్రభిన్నుల చేసిన ప్రాణిపోటిలో విరోధి లేడొకడు నేర్పుణూడు చూడండి ప్రహ్లాదుడు హిరణ్యకస్పుడుతో చెప్పిన తండ్రితో చెప్పిన వాక్యం చూడండి నాన్న అన్ని లోకాలు చేయించేశావు నీలో ఉన్న దొంగల్ని బయటికి సాగనంపలేదు చెప్పి చక్కని ప్రశ్న అడిగాడండి కనుక మనం కూడా బాగా ఆలోచించాలి ఈ దొంగలు ఎక్కడున్నారు మన ఎంతో బాధ చేస్తున్నారు జ్ఞానం అనేటువంటి రత్నాన్ని అపహరించుకుని పోతున్నారు మనం నిద్రపోతుంటే ఎట్లా వు హ్యావ్ టు మేక్ వాచ్ జాగ్రత్తగా పరిశీలించాలండి వాళ్ళని వీ హ్యావ్ టు వాచ్ దెమ్ ఇంగ్లీష్లోనండి వాచ్ అంటే ఏమిటి చెప్పండి వాచ్ అంటే నౌన్ నౌన్ అనేటువంటి దాంట్లో గడియారం చూ వా డబ్ల్యూఏటీసీహెచ్ వాచ్ అంటే గడియారం అనే అర్థం ఏది నౌన్ వెర్భగనకైతే క్రియగనకైతే కనిపెట్టు అని అర్థం అండి వాచ్ అంటే కనిపెట్టు అని దేన్ని కనిపెట్టాలి ఆ వరడ్ ఆ పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో చూడండి చెప్తాను డబ్ల్యూ ఏహెచ్ ఐదు ఐదు పదాలకి ఐదు అర్థాలు పెద్దలు చెప్పారు చూడండి దేన్ని కనిపెట్టాలంటే డబల్యూ వర్డ్స్ వాచ్ యువర్ వర్డ్స్ నువ్వు ఏం మాట్లాడతావో కొంచెం కనిపెట్టు మాట్లాడక ముందుగానే పరుషంగా మాట్లాడబాక ఒకరిని బాధించేటువంటి మాటలు మాట్లాడవద్దు అసత్యం మాట్లాడవద్దు దేర్ ఫార్ వాచ్వర్ వర్డ్స్ మొదటిది డబ్ల్యూ అంటే వర్డ్స్ తర్వాత ఏ డబ్ల్యూఏ ఏ అంటే యాక్షన్స్ వాట్ యువర్ యాక్షన్స్ నువ్వు చేసే క్రియలన్నీ జాగ్రత్తగా కనిపెడుతుండవు చెడ్డ క్రియలు చేయబాక అని పెద్దలు చూడండి వాచ్ దానికి ఎంత చక్కని అర్థం చెప్తున్నారో వాట్ యువర్ వర్డ్స్ వాచ్ యువర్ యాక్షన్స్ తర్వాత డబ్ల్యూఏ టీ థాట్స్ వాచ్ యువర్ థాట్స్ నీ సంకల్పములు జాగ్రత్తగా కనిపెడుతుండవు చెడ్డ సంకల్పములు వస్తే డ్రైవ్ ఇట్ ఆఫ్ దాన్ని దూరంగా తని అవతల పారేసి మంచి సంకల్పాలు మాత్రమే పెట్టుకో సుజాన వాచ్ యువర్ థాట్స్ మూడు డబల్యూఏటిసి క్యారెక్టర్ వాచ్ యువర్ క్యారెక్టర్ నీ చరిత్ర బహు జాగ్రత్తగా కనిపెడుతుండదు ఏదైనా చెడ్డ మార్గంలో పోతుంటే దానికి పోనీ బాక యువర్ క్యారెక్టర్ తర్వాత ఆఖర అక్షరం హెచ్ డబ్ల్యూఏటీసీ హెచ్ హెచ్ అండ్ హార్ట్ హృదయం వాచ్ యువర్ హార్ట్ ఎంత చక్కని అర్థం చూడండి మళ్ళీ ఒకసారి చెప్తాను వాట్ యువర్ వర్డ్స్ వాచ్ యువర్ యాక్షన్స్ వాట్ యువర్ థాట్స్ వాచ్ యువర్ క్యారెక్టర్ అండ్ వాచ్ యువర్ హార్ట్ ఈ విధంగా జాగ్రత్తగా కనబెడుతుంటే ఇంక దొంగలు ఎట్లా వస్తారు చెప్పండి చెప్పండి రాత్రి మేలుకుని కూర్చుంటే ఎవడైనా ఇంట్లోకి దొంగ వస్తాడా చెప్పండి ఇప్పుడు బ్యాంకుల దగ్గర చూడండి ఒక ఆయన ఎప్పుడు మేలుకుంటాడు ఎవరు గోర్క గోర్క మేలుకుంటే ఇంక దొంగలు ఎట్లా వస్తారండి మేలుకోటం లేదు అందుచేత ఈ దుర్మార్గులంతా వచ్చి అసుర ప్రభుత్వం అంతా ఇక్కడ కాంకర్ చేసి మానవాన్ని పడగొట్టారండి సార్ జ్ఞానం అనేటువంటి రత్నాన్ని అపహరించుకుని నాశనం చేసినారు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఆయుధములు తెచ్చుకుని కొందరు మిలిటరీ సైన్యాన్ని తయారు చేస్తున్నారండి సరే ఆయుధములతో సహా మిలిటరీ సైన్యం సో యుద్ధం జరుగుతున్నది ఇక్కడ రామరావణ యుద్ధం కొద్ది రోజుల్లోనే పూర్తయిందండి పాండవ కౌరవ యుద్ధం కొద్ది రోజుల్లో పూర్తయిందండి వరల్డ్ వార్ అంటే ప్రపంచ సంగ్రామం త్వరలోనే పూర్తయిందండి కానీ అందరి యొక్క హృదయాల్లో జరిగే యుద్ధం ఇంతవరకు పూర్తి కాలేదండి ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి జరుగుతున్నదో కానీ దేనికి యుద్ధం మంచికి చెడ్డకి ధర్మానికి అధర్మానికి నీతికి అవినీతికి సత్యము అసత్యము దృక్కు దృశ్యము ఆత్మ అనాత్మ ఈ రెండిటికి కల్లోలం యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు చెప్పండి ఎవరి యొక్క శక్తి ఎక్కువగా ఉందో వారు గెలుస్తారండి అనేక జన్మల నుంచి కూడగట్టుకున్నటువంటి అసుర శక్తి కనుక ఎక్కువగా ఉంటే వీడు పతనం అయిపోతారు అందుకు నేను పెద్దలు చెప్తున్నారు బి అన్యోర్ గారు ఈ దొంగలు బయట తరివేసినారు లోపల చేరిపోయినారు వీళ్ళు ఈ దొంగల విషయంలో నిఘా పెట్టుకోండి మనసుపై జయము పొందన్నా ఇంద్రియంకన్నా దేహమందలి చతురచోరుల చర్యలన్నీ యుగాంచుచుందు బుద్ధి కుశలత కలిగి నేర్పుత వాని నెల్లను తరిమి వయసుము తత్వసారము తెలుసుకోరన్నా మనసుతో పోరుసలు పోరంటే యుద్ధం మనసుతోటి పోరుసలు పన్నా ముక్తి పథమున మలిన రాక్షసత్వము పారద్రోలి దైవ భావము కుదుట పాపగంధము లేకయుం కోరన్న శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్తున్నారు ఇక్కడ సుగుణములు ఇరవై అయితే ఇక్కడ విశేషం ఏమిటి తెలుసు సుగుణములు ఇరవై ఆరు సుగుణములంటే తయారు చేశాడండి దేంతో అజ్ఞానంతో మాయతో యుద్ధం చేయడానికి యుద్ధం చేయడానికి సైనికులు వచ్చేశారు ఇటు అటు లాగుతున్నారండి ఇటు అసరులు ఇటు దేవతలు జర మన క్షీరసాగరం మథన చేరసాగర మథనం ఎట్ట చేస్తున్నారు ఆ విధంగా టగా ఫా చూ ఖాళీల్లో కానీ హై స్కూల్లో కానీ తాడు లాగుతారండి తాడు లాగే పందల్లో ఇటు పది మంది ఇటు పది మంది లాగుతారు ఎవరు గెలుస్తారు చెప్పండి ఎవరు దిట్టంగా ఉన్నారో ఎవరు బలిష్ఠులుగా ఉన్నారో వారు గెలుస్తారు అదేవిధంగా దైవశక్తి అసర రెండు పోట్లాడుకుంటుంటే ఎవరు గెలుస్తారు చెప్పండి దైవశక్తి గనక బలం ఉంది బాగా సాధన చేసి అధ్యాసం చేసి గురుదేవుని యొక్క ఆశ్రయం పొంది ఏమండి చక్కగా గురువు అనుగ్రహం దేవుని గనక అనుగ్రహం తన స్వాత్మ ప్రయత్నం ఇవి ఎందుకు గెలవలేడు తప్పకుండా గెలుస్తాడండి శ్రీకృష్ణ పరమాత్మను ఆయన ఈ సైనికులందరినీ తయారు చేసుకో యుద్ధంలో ఊరికే నోటి మాటలండి శంకరాచార్యులు వివేక చెప్తారు ఇది తీర్త్వాణవం హాగద్వేషాది రాక్షసాన్ చూడండి రామాయణం రామాయణం ఇంకో రకంగా చెప్తున్నారండి సముద్రాన్ని దాటటం అంటే ఏమిటి మోహ సముద్రం అజ్ఞాన సముద్రాన్ని దాటవయ్యాచ్చు తీర్త్వాణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ రాక్షసుడు అంటే ఎవరు రావణుడు వీళ్ళు కాదు రా రాగద్వేషాది హాగద్వేషాది రాక్షసాన్ యోగీశాంత సమాయుక్తో ఆత్మ రామో విజీయతే అప్పుడు జయం పొందుతాడు వాడు అంటే శత్రువులు జయించేస్తే ఇంకా యుద్ధంలో ఎంతో ఆనందం కలుగుతుందండి తన రాజ్యంలో తాను పట్టాభిషేకం పొందినట్టు అయిపోతుంది ఇంకొక చోట ఏమన్నాడు తెలుసు అండి శంకరాచార్య వివేక్ అకృత్వ శత్రు సంహారం ఏమయ్యా రాజు రాజు అని ఏమో ప్రగల్భాలు చెప్తున్నావే శత్రువులు ఓడించేవా శత్రువులు రాజు ఎత్త అవుతాడండి అకృత్వ శత్రు సంహారం అగత్వా అఖిలభూశ్రియం రాజాహమితి శబ్దాన్నో రాజా భవితుమర్హతి శత్రువులు ఓడించకుండా సామ్రాజ్యం అనుకు పట్టాభిశక్తుడు కాకుండా ఎవరు రాజు కాలేరు అని చక్కని వాక్యం చెప్తున్నాను అకృత్వా శత్రు సంహారం అగత్వా కిలఘోశ్రీయం రాజాహమితి శబ్దాన్నో రాజా భవితుమర్హతి ఏమండి శత్రువుని జయించుకునే వాడి పేరు రాజు అనుకుంటే ఏదైనా అర్థం ఉందా చెబు రాజు అని ఏ రాజు చేట్ల పేకలో రాజు ఉంటాడే ఆ రాజు అంది ఏ ఉపయోగం లేదండి నామకార్థం కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఇరవై ఆరు మంది సైనికులు తయారు చేస్తుంటే ఇక్కడ విశేషం ఏమిటంటే హూ ఈజ్ ది క్యాప్టెన్ ఇప్పుడు ఒక బెటాలియన్ ఉందంటే ఒక బెటాలియన్ అంటే ఒక ఇరవై మంది కానీ పది మంది కానీ సైనికులు ఉన్నారంటే దర్ మే క్యాప్టెన్ ఇందు నాయకుడు ఉండాలండి మరి నాయకుడు ఎవరు అనే ప్రశ్న మీకు అందరికీ కలగవచ్చును శ్రీకృష్ణ పరమాత్మ ఏరి ఏరి ఏరి సరి అయినటువంటి గుణాన్ని అద్భుతమైనటువంటి గుణం ఏమిటి తెలుసిన నిర్భయత్వం నిర్భయత్వం అనేది నాయకుడిగా చేశాడండి మొదలు పెట్టింది అభయం సత్వ సంశుద్ధి దానం ద స్వాధ్యాయ స్థాదం అభయం నిర్భయత్వం చూడండి నేను పదే పదే దీని గురించి చెప్తున్నాను బి ఫియర్ లెస్ ఇది మాశ్రమ యొక్క సిద్ధాంతం వివేకానంద స్వామి చెప్పిందండి బి ఫియర్ లెస్ అది మేము ఏ పుస్తకం వచ్చేసినా కూడా ఫస్ట్ పేజీలో బి ఫియర్ అని ఉంటుందండి భయపడుతుంటే ఏ కార్యం చేయగలడండి కేవలం ఆధ్యాత్మిక క్షేత్రం కాదండి ఇటు రాజకీయ క్షేత్రం కానీ ఇటు విద్యారంగం కానీ ఇటు సామాజిక క్షేత్రం కానీ ఎక్కడైనప్పటికీ భయపడేవాడు ముందుకి రాలేడండి సర న్యాయమాత్మ బలహీనైన లభ్య దుర్బలని చేతి ఆత్మ పొందబడదని చెప్పి ముండకోపనిషత్తు చక్కగా ఘోషిస్తున్నదండి కనుక ధైర్యం ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడండి స్కూల్లో వేశారనుకోండి వాడు నేను పేసవుతాను తప్పుతాను పేసవుతాను ఈ విధంగా ఉంటే వాడు తప్పే తీరుతాడండి వాడు అంటే వాడెక్కడ వస్తాడు ఒక ఆయనకండి కొడుకున్నాడండి వాడిని తీసుకెళ్ళి చదివేశారండి చదివేస్తే ఏదో చదువుతున్నాడు కానీ సోమరిగా ఉండి ఇటు తిరుగుతున్నాడు పరీక్షలు వచ్చినాయను పరీక్షలు వస్తే చక్కగా పరీక్షలన్నీ జరిగిపోయినాయి అంత ఒక రెండేళ్ళైన తర్వాత బోర్డు కట్టారండి బోర్డు కట్టారు వెళ్ళి చూశాడండి లిస్టు రాశారండి అక్కడ వీడి వెళ్ళి చూస్తే ఫస్ట్న వీడి పేరు ఉందండి పరమ సోమరి అసలు చదవనే చదువుడు ఫస్ట్న లిస్టులో వీడి పేరు ఉందండి పరిగెత్తికెళ్ళి ఇంటితో నాన్న నాన్న నేను ఫస్ట్ని వేసైనాను అన్నాడు తండ్రికి ఆశయం వీడు ఇంత సోమరే ఇందులో ఫస్ట్ని బేస్ అయినాడు అంటున్నాడు ఇది నిజమాబద్ధం ఏ చూడబోయే వెళ్ళి లిస్ట్ ఉంది దానిలో మొదట్లో నా పేరుంది తండ్రికి అనుమానం చేసి పరిగెత్తాడు హై స్కూల్కి లిస్ట్ ఉన్నదండి కానీ తప్పిన వాళ్ళ లిస్ట్ అండి అది సోమరిగా ఉంటే ఎట్లా చెప్పండి కనుక ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో కూడా మనం ఫ్యాస్ కావాలంటే ఉన్నతిని పొందాలంటే ఫస్ట్ మార్కు కొట్టాలంటే మనం మొదటి నుంచి కూడా చక్కగా సాధన చేయాలి ధైర్యం ఈ ధైర్యం అనేది మానవుని ముందుకు తీసుకొస్తుందండి దాని పేరు ఫియర్లెస్నెస్ మొన్న రవీంద్రనాథ్ టాగూర్ గారి వాక్యం మీకు చెప్పాను జ్ఞాపకం ఉందండి గీతాంజలిలో భగవంతుని యొక్క స్థానాన్ని వర్ణిస్తూ వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ ఎంత మొదట్లోనే రాసినారండి వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ది హెడ్ ఈస్ హెడ్ హై ఎక్కడ భయం అనేది లవలేషన్ కూడా లేదో అటువంటి దైవస్థానం అనందు మా దేశీయులు మేలుకొనుగాక ప్రవేశించుగాక అంటాడు రవీంద్రనాథ్ టాగూర్ కనుక ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకు వస్తుంది వస్తుంది చెప్పండి ఉగానికి నిర్భయత్వం రావాలంటే చూడండి ఇప్పుడు అన్ని భయాలు చాలా ఉన్నాయి కదండి ప్రపంచంలో ఒకటి కాదు రెండు కాదు భర్తహరి ఒక లిస్టు చెప్పాడండి భయాల లిస్టు చూడండి వినండి భోగే రోగ భయం చక్కగా భోగాలు అనుభవిస్తామంటే భయం అవుతుంది ఏది రోగ భయం ఎక్కువగా తింటే కడుపునే పోస్తుంది ఏమో మళ్ళీ అదొక భయం అని భోగే రోగ భయం కులే చుట్టి భయం విత్తే నృపాలాద్ధే రిపు భయం రూపే జరాయా భయం శాస్త్రే వాదయం గుణే ఖల భయం కాయే కృతయం ఆ వైరాగ్యమో భగవంతుని యొక్క స్వరూపాది తప్పతక్కిన అంత భయంతో కూడింది అని చెప్పి భర్తవారి చక్కగా చెప్పాను అని ఇక్కడ సుభాషితం కనుక నిర్భయత్వం ఎప్పుడు కలుగుతుందంటే భగవంతుని సన్నిధానంలో కలుగుతుందండి భగవంతుని ఇప్పుడు చూడండి ఇసుర్రాయ్ ఇసుర్రాయ మా వైపు తెరగలంటారండి తెరగలి తెరగలంటారు దాంట్లో పెసలు కందులు మినుములు వేసి తిప్పుతుంటారు అంత పిండి పిండి అయిపోతుంటుందండి ఇసుర్రాయ్ ఆ ఇసుర్రాయ్లో మీరు గింజలు వేయండి బాగా ఒక అరగంట సేపు చెప్పండి అన్ని పిండి పిండి పిండి పిండి అవి కింద పడిపోతాయి కానీ ఒక అరగంట అయిన తర్వాత లేపండి రాత్రి పిడికి పిడికి దగ్గరగా ఉన్న నాలుగు గింజలు నలగవండి అదేమిటి కానీ వండర్ పిడి నిశ్చలంగా ఉన్నటువంటి పిడికి దగ్గరగా ఉన్నటువంటి నాలుగు గింజలు నలగవు ఏమిటండి ఇది అరగంట సేపోవు బాగా తిప్పి తిప్పితే అన్ని నాశనం అయిపోయి పిడికి దూరంగా ఉన్నాయన్నీ నాశనశించిపోయింది అంత పిడి కానీ పిడికి దగ్గర పిడి అంటే ఎవరు కృష్ణ పరమాత్మ భగవంతునికి దగ్గరగా వెళ్ళేవాడు సేఫ్ ఈ ఇసుర్రాయి అంటే ఏమిటి భవ దుఃఖం ఈ సంసారం అనేటువంటి ఇసుర్రాయిలో పడి నలిగి జనులు ప్రాణులు అనేటువంటి గిరిజలు దుఃఖముక్త సదానంద కృష్ణ భక్తల ఆ పిడి అంటే నిశ్చలమైన శాశ్వతమైన వస్తువు దానికి సమీపంగా ఎవడు వెళ్ళినాడో హీ సేఫ్ గురువు గారు చక్కని బోధ చెప్తుంటే యముడు కూర్చున్నటువంటి విషయం వచ్చిందండి నాయన యముడు గారి పేరు దండపాణి అన్నాడు దండపాణి అంటే దండ అంటే కర్ర యముడు గారు ఎప్పుడు కర్ర పట్టుకుని పోతుంటారు పాణి అంటే చెయ్యి చేతిలో కర్ర ఉన్నవాడు కాబట్టి దండపాణి ఆయనకి పేరు అని చెప్పినారండి శిష్యుడు ఒక ప్రశ్న అడిగాడు స్వామి దండపాణి బాధ అంటే యమబాధ ఎట్లా తొలగుతుందో చెప్పండి అని అడిగాడండి యమబాధ అంటే దండపాణి బాధ ఎట్లా తొలగుతుందని మీరు అడిగితే కోదండపాణి కాళ్ళు పట్టుకోవాలి అన్నాడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి కోదండపాని అంటే రామచంద్రుడు చూడండి రామచంద్రుని ఆచరిస్తే ఇంకా ఎవడేం చేయగలదయ్యా చూడండి రామనామ కుతో భయం ప్రహ్లాదు రామనామం భగవన్ నామం జపం చేస్తుంటే నాకు భయం ఏమిటన్నాడండి సరే కనుక మహనీయులకండి ఈ భయం అనేది లేదు ఎందుకు దేవుని కాళ్ళు పట్టుకున్నారు చూ స్థిరమైన శాశ్వతమైన కాళ్ళు పట్టుకుంటే ఇంకా వాడికి భయం ఏమిటండి కూర్చోండి చిన్నపిల్లవాడు స్ట్రీట్లో బయలుదేరుతున్నాడు ఇటు ట్రై బస్సులు ఇటు లారీలు ఇవి అవన్నీ వస్తున్నాయి కదా వాడికి భయం లేదండి చిన్నపిల్లవాడు ఎందుకు తండ్రి చేయి పట్టుకున్నాడు తండ్రి చేయి పట్టుకుని కనుక వీధిలో పోతుంటే కిక్కిరిసి ఉన్నప్పటికీ జనం వెహికల్స్ ఎక్కువగా వస్తున్నప్పటికీ కేర్ చూ విల్ బీ ఫియర్లెస్ ఎందుకు తండ్రి చేయి పట్టుకున్నాడు అదేవిధంగా జగత్పిత చూడండి పితాహమస్య జగతో మాతా పితామహ భగవద్గీతలో ఓ అర్జున నేను జగత్ తనకంతే తండ్రి తల్లి అని చూడండి మామూలు తల్లిదండ్రులు ఉన్నారనుకోండి వారు జగన్నాథుడు జగత్పిత జగత్ జగన్మాత వారి యొక్క పాదములు కనుక మనం ఆశ్రయిస్తే ఇంకా భయం ఏంటండి కాబట్టి నిర్భయత్వం వివేకానంద ఒక చోట ఏం చెప్పినాడు తెలుసు దట్ ఈజ్ ఏ జోక్ టు మీ అన్నాడండి చదువు నాకు ఎవరిని చూసిన భయం లేదు ఈ మృత్యు చూస్తే అందరూ భయపడుతుంటారు బట్ ఇట్ ఈస్ ఎ జోక్ టు మీ అన్నాడు ఎవరిని కూర్చో నాకేం భయం లేదు ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ నథింగ్ డత్ ఇస్ ఎ జోక్ టు మీ అన్నాడు జోక్ అంటే తమాషా చావును కూర్చొని అందరూ భయపడుతుంటే ఇది ఒక హాబీ అన్నాడు అదొక తమాషా అన్నాడు ఎవరు వివేకాలు ఎందుకంటే నిరంతరం ఆత్మస్థితిలో ఉండే వారికి శరీర సంబంధం అయింది ఏమి చెప్పండి శరీరం అనేటువంటిది ఒక కల్పితమైనటువంటిది ఒక జడమైనటువంటి పంచభూతములతో చేయబడినటువంటి వస్తువు అన్నది ఇంకో ఫైవ్ ఇంకో ఫైవ్ మినిట్స్ అట్లా అభయం సత్వ సంశుద్ధిర్వస్థితి దానం దమస్థ స్వాధ్యాయస్త నిర్భయత్వాన్ని శ్రీకృష్ణ పరమాత్మ మొదటి చెప్పడానికి కారణం అన్ని సుగుణముల కంటే ఇది నాయకుడు అండి గొప్పవారు అది కనుకుంటే అన్ని దారిపోతాయండి భయం కనుకుంటే విధంగా అన్ని పతనం సుగుణములన్నీ కూడా జారిపోతాయని భయం వల్ల అనేక సుగుణాలు మానవుడికి ఉండవచ్చు కానీ భయం అనుకుంటే అన్నీ డ్రాప్ అయిపోతాయండి చాలా నిర్భయం కలవవాడికి పొద్దున్న చోటుని కొందరు ముఖాలు చూస్తే ఏడుస్తూ ఉంటాయండి ఏటో పెద్ద వరీ యాంగ్జైటీ ఇదంతా మీద భావిస్తుంది ఏ నిజమైనటువంటి ప్రాక్టికల్ వేదాంత కనుక వారు అనుభవించుంటే అటువంటి ఎప్పుడు రాదండి ఎప్పుడు కళకళలాడుతూ ఉంటుందండి ఎందుకంటే దుఃఖం అనేది చెప్పండి పర్వతాన్ని బాణం పెట్టుకొడితే ఏమైనా కదులుతుందా చెప్పండి అది అదేమైనా నశించిపోతుందా ఆత్మస్థితిలో కనుక ఉంటే భయంకరమైన దుఃఖం వచ్చి పడ్డా కూడా మేము చెలింపడండి మరి వారు ఎప్పుడైనా దుఃఖంగా ఉంటాడో చెప్పండి కానీ ఆ విషయం తెలియదు కాబట్టి ఈ ఆత్మ జ్ఞానం లేదు కాబట్టి జనులు పొద్దున్నేస్తే ఎట్లా ఉంటుందంటే ఏదో దుఃఖపడుతూ ఏడుస్తూ అవి విచారగ్రస్తులే ఉన్నట్టుగా ఉంటుందండి పీపుల్ విత్ ఎమాషియేటెడ్ బాడీస్ ఆర్ ఫిట్ సబ్జెక్ట్స్ అన్నాడు ఒక మహనీయుడు చోడు కోల వహాలు వేసుకుని ఏడుస్తుండే రకాలన్నీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకుంటే మంచిది కానీ యోగానికి వీళ్ళు పనికిరారు అన్నారని చూడు మళ్ళీ చెప్తున్నాను పీపుల్ విత్నాయేటెడ్ బాడీస్ వేదాంత ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎవరైనా ప్రవేశించినాడంటే ఎప్పుడు ఆనందం ప్ర హ్లాదం ప్రహ్లాదహ్లాద ఉంటే సంతోషం ప్ర అంటే ప్రకర్షణ ప్రహ్లాదుడు మోస్తరు ఉంటారు అన్నది కానీ ఈ అజ్ఞానం ఈ అవేకం దీంట్లో పడ్డవాళ్ళు ఈ ప్రపంచమే సత్యం అని చెప్పి వేలాడేటువంటి వాళ్ళందరూ ఎప్పుడు ఏదో ఒక దుఃఖం పీడిస్తూనే ఉంటుందండి కనుకనే అభయం అని ఉంటామని సత్వ సంశుద్ధి ఇంకా సమయం లేదు సంక్షేపంగా తీసుకొస్తాం అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థ జ్ఞానయోగ వ్యవస్థితి ఉదయంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపమునందు మనస్సు కలిగి ఉండాలని దాని పేరు జ్ఞానయోగ జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం ప్రజ్ఞ ప్రజ్ఞ ఎందు నిలకడ కలిగి ఉండాలి సరే ఆనందం కానీ ప్రజ్ఞ కానీ పూర్ణమైనటువంటి ఆనందం ఎక్కడున్నదంటే బయట లేదండి తన హృదయంలోనే ఉన్నది కానీ జనుడు ఏం చేస్తున్నారు బయట వెతుకుతున్నారు ఆనందం ఎక్కడుంది సుఖం ఎక్కడుందని ఇటు పోతున్నారు అటుపోతున్నారు ఈ దేవాలయం ఆ దేవాలయం ఇవన్నీ చూస్తున్నారు కానీ ఆనందం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి తన హృదయంలో ధని సరే ఓషన్ ఆఫ్ బ్లిస్ సాగరం ఆనంద సాగరం కల్లో ఉంది మానవుడు తెలుసుకోలేకపోతున్నారండి చిన్న దృష్టాంతం చెప్తే అర్థమవుతుంది ఒక వర్తకుడు అండి పూర్వకాలం కాశీపట్టణానికి యాత్ర బయలుదేరాడు కాశీపట్టణానికి పాదచారి నడుస్తూ పోతున్నాడు ఇది వరకు బ్యాంకులు డ్రాఫ్ట్లు ఈ చెక్కులు ఇవన్నీ లేవు కాబట్టి డబ్బు తిరిగి పోవటానికి రావటానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ డబ్బు అంతా మూట కట్టుకుని సంఖలో ఎవరు ఆ వర్తకుడు ఖర్చుకి కొంత దూరం పోయిన తర్వాత ఒక దొంగ చూచాడండి వీడి సంకలో డబ్బు ఉన్నది దీన్ని కొట్టేస్తే మంచిదని చెప్పి నెమ్మదిగా స్నేహం చేసుకున్నాడు దొంగగా రాలేదు స్నేహితుడిగా వచ్చాడు ఏమండి వర్తగుడు గారు ఏ ఊరికి వెళుతున్నారు తీర్థయాత్ర ఎక్కడికి కాసి ఉరి ఉరి ఉరి భలే స్నేహితుడు దొరికేవయ్యా ప్రయా ప్రయాగ వరకు నేను కూడా వస్తాను అని చెప్పి దొంగ స్నేహం చేసుకుని నెమ్మదిగా ఇద్దరు కలిసిపోతున్నారండి వాడి ఉద్దేశం ప్రయాగ కాదు ఈ డబ్బు మూట కొట్టేయటమే వాడి ఉద్దేశం ఇద్దరు పోతున్నారు సత్రాలు అక్కడక్కడ సత్రాల్లో దిగుతున్నారు దొంగకు గది వీడికి ఒక గది ఇట్లా ఒక సత్రంలో నుండి ఒక ఊళ్ళో సత్రంలో రూములు లేవండి ఒకే సింగిల్ రూమ్ ఉందండి సింగిల్ రూమ్ ఈ దొంగ ఈ వర్తకుడు ఇద్దరు రాత్రి అక్కడే పండుకోవాల్సి వచ్చింది ఒకే గదిలో చూసారా అప్పుడు దొంగ అనుకున్నాడు ఈరోజు రాత్రి అయం ముహూర్తస్సు ముహూర్తమస్ ఎందుకంటే గోల్డెన్ ఆపర్చునిటీ వాడు పక్కనే పండుకున్నాడు సంకలం మూట ఉన్నది చూచాడు ఇద్దరు రాత్రి భోజనం చేసి పండుకున్నారండి దొంగ వర్తకుడు పండుకునేటంత వరకు చంకలోనే ఉన్నదండి ఏది ఈ మూట డబ్బు మూట దొంగ చూసి పక్కనే పండుకున్నాడు చూచినాడు అర్ధరాత్రి వాళ్ళు దొంగ లేచాడండి లేస్తే చంకలో మూట లేదండి లేదు వాడి పెట్టంతా వెతికాడండి లేదు బీరువా వెతికాడు వాడి గొడ్డలన్నీ వెతికాడు మూటలన్నీ వెతికాడు ఎక్కడ లేదండి దొంగ ఆశ్చర్యం కలిగిపోయింది పండుకునేటంత వరకు డబ్బు మూట వాడి దగ్గరే ఉందండి చూచాడు కానీ లేదు తర్వాత అర్ధరాత్రి చూస్తే లేదు ఏమిటిది చాలా ఆశ్చర్యంగా ఉందండి నేను వచ్చింది యాత్ర రాదు కదా డబ్బుకే కదా మరి డబ్బు లేనప్పుడు ఇంకా యాత్ర ఎందుకు ఇంకా పొద్దున్న వెళ్ళిపోతాను నా దారిని చెప్పి అనుకుని పొద్దున్న ఈ వర్తకుడు లేచిన తర్వాత అయినా ఈ కీలకం ఏమిటో కనుక్కోవటం చాలా మంచిదని దొంగ అడిగాడండి ఏంటి ఏ మీ గారు రాత్రి పండుకునేటంత మీ దగ్గర డబ్బు ఉంది తర్వాత ఎక్కడ పోయిందన్న మీ తలకాయ దిండు కింద పెట్టాను అన్నాడండి వాడికి తెలుసండి వీడి దొంగని ఎక్కడ పెట్టినా కొట్టేస్తాడు కనుక వాడి తల పెడితే వాడు తెలీదు సరే ఈ విధంగా చూడండి దీని అర్థం ఏమి తెలుసు డబ్బు కోసం అంతా వెతికినా ఎక్కడ కనిపించలేదు ఎక్కడుంది వాడి తల కిందే ఉంది సరే అదేవిధంగా వెతుకుతున్నాడు జీవుడు దేనికోసం దేవుడు కోసం ఆనందం కోసం వెతుకుతున్నాడు ఈ గుడికి వెళుతున్నాడు ఆ గుడికి వెళుతున్నాడు ఆ లోకానికి ఈ లోకానికి ఎక్కడెక్కడో వెతుకుతున్నాడండి కానీ పూర్ణమైనటువంటి ఆనందం పూర్ణమైనటువంటి సుఖం ఎక్కడ కలుగుతుంది తెలుసు తన లోపల కలుగుతుంది సర్చ్ విత్ ఇన్ అది సర్చ్ విత్ ఇన్ దాని పేరే మెడిటేషన్ మెడిటేషన్ ప్రతిరోజు దీని గురించి నేను చెప్తున్నాను యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్ ఏమైనప్పటికీ కొంతైనా గొప్పైనా మీరు అభ్యాసం చేయాలి తప్పదండి ఎందుకంటే పరిగెట్టున్నది వరల్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాని వైరాగ్యం చూచారు వైరాగ్యం లేకుండా ఇక్కడ మనస్సు నిలవదండి శ్రీకృష్ణ పరమాత్మ అందుకునే వైరాగ్యము అభ్యాసము రెండు చెప్పినారండి హౌ కంట్రోల్ ది మైండ్ అని చెప్పి అర్జునుడు అడిగితే అభ్యాసేన తుక ఉంతేయా వైరాగ్యేన ఈ సుగుణములు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇరవై ఆరు సుగుణములు చెప్తున్నారండి అవన్నీ కనుక మనం చక్కగా అభ్యాసం చేస్తే ఏం ఫలితం అని మీరు అడిగితే బంధన నుంచి తప్పించుకుంటారు సార్ మానవుడు ఇప్పుడు నేను స్వతంత్రంగా ఉన్నారని చెప్పి అనుకుంటే చాలా పొరపాటు అండి మూడిటి చేత బద్ధుడైనాడండి ఎవరైనప్పటికీ రాజాధిరాజు కానీ లేదా పండితుడు కానీ భేదవాడు కానీ ఎవరైనప్పటికి హీఈస్ బౌండ్ బై త్రీ ఏమిటో తెలుసండి దేశము కాలము క్రియ టైం స్పేస్ పాజేషన్ టైం అంటే వాడి జీవితం లిమిటెడ్ చూ మాటే డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు తొంభై ఏడు చూద్దాం ఈజ్ లిమిటెడ్ బై టైం వాడు అస్వాతంత్రుడు అండి స్వతంత్రుడు కాదు దేని చేత కాలం చేత బద్ధుడైన అదేవిధంగా దేశం దేశం అంటే ఈజ్ లిమిటెడ్ బై స్పేస్ వాడి వై ఆరు అడుగులు చూడు లేక ఐదున్నర అడుగులు ఇంకా పెరగమనండి పెరగలేడు డేర్ ఫోర్ డిపెండెంట్ వాడు పెద్ద స్వతంత్రత లేదండి ఆకారం తెచ్చుకోవడంలో వాడికి ఏమైనా శక్తి లేదు కాబట్టి దేశము చేత కాలము చేత క్రియ క్రియ అంటే ఏమిటి వాడు పూర్వజన్మలో చేసిన కర్మకువాడు బద్ధుడు చూచారా ఇప్పుడు వాడు కుంటివాడుగా గుడ్డివాడుగా పుడుతున్నాడంటే దేవుడికి ఏ సంబంధం లేదండి వాడు చేసిన పూర్వజన్మ ఆర్జితమైన దౌర్భాగ్యమైన పాపకర్మ యొక్క ప్రభావమే కానీ చూడండి కాబట్టి కర్మకువాడు బద్ధుడు ఈ విధంగా టైం స్పేస్ అండ్ కాజేషన్ దేశమో కాలము క్రియ మూడికి బద్ధుడైనంత వరకు మానవుడికి శాంతి అక్కడ చెప్పండి దీన్ని తప్పించుకుని పోవాలంటే ఈ మూడు దేని మీద ఆధారపడి ఉపాధి ఉపా ఉపాధి మీద ఆధారపడి మనం ఎవరో ఉపాధికి సాక్షి చిదానందరూప శివోహం శివోహం ఆ విషయం కనుక తెలుసుకుంటే చక్కగా ఇప్పుడు చూడండి ధ్యానంలో ప్రపంచం మూడు మర్చిపోవాలండి వినండి మూడు మర్చిపోతే ఎంత ఆనందం కలుగుతుందంటే చెప్పడానికి లేదు ఇట్స్ ద మ్యాటర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాట్ ఎక్స్ప్లెనేషన్ నోటితో ఎంత చెప్పినా తృప్తి లేదండి అనుభవించండి మూడు మర్చిపోవాలి ఏడు చెప్పండి ప్రపంచం ప్రపంచం మర్చిపోవాలంటే భగవంతుడు బ్రహ్మాండమైన ఉపకారం చేశాడండి ఏడు తెలిసిన కంటికి రెప్ప పెట్టాడు చూ కంటికిర కన్నును మూసుకుంటే నో వరల్డ్ ప్రపంచం అంతా దేనివల్ల కనిపిస్తుంది దీనివల్ల కనిపిస్తుంది కన్ను కన్నును మూసుకోండి గీతలో కూడా దిశ జనవలోకయం ధ్యానం చేసేప్పుడు దిక్కులు చూడబాక అని గీతలో చెప్పారు ఈ కన్ను మూసుకుంటే త్రీ ఫోర్త్స్ ఆఫ్ ది వరల్డ్ ఇస్ గాడ్ పోయింది కదా ఆ గొడవలు ఏం లేవు కదా ఇకపోతే శరీరం మర్చిపోవాలి శరీరం మర్చిపోవాలంటే మితాహారం సాత్వికాహారం దైవార్థిత ఆహారం న్యాయార్జిత ఆహారం ఈ ఆహార విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే యూ కెన్ పరగెట్ యువర్ బాడీ ధ్యానం చేసేటప్పుడు ఊరికే ఏం తినపాకండి కొంచెం పరకడుపున చేస్తేనే మంచిదండి ఇంకా ఏదైనా అవసరం ఉంటే కొంచెం నీళ్లు తాగండి అంతేగాని ఏదైనా తిని గనక ధ్యానం చేస్తే అంత ఏకాగ్రత రాదండి ఎందుకంటే బరువుగా ఉన్నట్టుంది యుడ్ నాట్ ఫీల్ యువర్ బాడీ పెద్దలు ఏం చెప్పారు తెలుసు అండి అండ్ ఫ్రే అన్నారండి ఫ్యాస్ట్ అండ్ ఫ్రే అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యన్నారు ఇప్పటి కాలం వాడు కొంచెం మార్చుకున్నారండి ఏమిటి తెలుసిన ఫీస్ట్ అండ్ ప్రే అన్నాడండి వాడు ఒక ఈ అనేది ఎక్కువ పెట్టాడంటే విందు చేసుకుని తర్వాత ప్రార్థన చేయాలన్నాడు అండి వాడు ఉంటుంది బాగా విందులో తిని కూర్చోండి మీరు ధ్యానానికి నేను చెప్పడం కాదు బాగా పోని భోజనం కానీ ఏదైనా బలహారం కానీ బాగా తిని కూర్చుంటే యూ కెన్ నెవర్ ఫర్గెట్ యువర్ బాడీ శరీరం కనిపిస్తూనే ఉంటుందండి శరీర భావన లేకుండా ఉండాలంటే దాన్ని మర్చిపోవాలంటే కంప్లీట్ హెల్త్ అది తేలిక బెండు పోస్తారు ఉంటుందండి శరీరం దూరి మోస్తారు అప్పుడేమవుతుంది ముప్పాతికి ప్రపంచం పోయిందండి ఇటు కన్ను మూసినందువల్ల కొంతపోయింది శరీర ఆరోగ్యం వల్ల కొంతపోయింది ఇంకేమిటి మిగిలింది సంకల్పం ఆ సంకల్పం పోవాలంటే కొంచెం బ్రహ్మ బ్రహ్మాండమంతా భగవత్ స్వరూపం భావన కలగాలని వివేకం ఆ వివేకం వల్ల వైరాగ్యం కలిగి మనసు బహిర్ముఖంగా పోకుండా పరప్రాణి మీద దయ ప్రేమ కలిగి అంతర్ముఖం అయిపోతుంది అనేది ఒకరిని ఎందుకు బాధించాలి అనేటువంటి భావన కలుగుతుంది ఈ ప్రపంచం అంతా కూడా మన యొక్క మిత్రులు అనేటువంటి భావన కలుగుతుంది ఇక మనస్సు ఎక్కడే పరిగెత్తుతుంది చెప్పండి ద్వేషం ఎవరి మీద వసు ఎవరి మీద ఎస్మిన్ సర్వాణి భూతాన్ని ఆత్మ ఇవాత్ విజానత తోమోహ ఏకత్వమను పశ్యత కాబట్టి మానవుడు ఈ బంధనం నుంచి తప్పించుకోవాలంటే ఇప్పుడు ఏది ఈ మూడు టైం స్పేస్ అండ్ కాజేషన్ బంధనంలో పడిపోయినాడు ఏనాటికైనా మానవుడు తప్పించుకోవాలంటే ఉపాధిని దాటినటువంటి ఆత్మస్థితిని పొందాలి ఏవం బుద్ధే పరం ధ్యానంలోనండి ఈ మూడు గనక మర్చిపోతే వాట్ రిమైన్స్ ఈజ్ గాడ్ అది అప్పుడు ఇంకో జాగ్రత్త ఎవరికైనా కనుక ధ్యానం చేస్తున్నప్పుడు నిద్ర కనుకొస్తే మీరు కంటిన్యూ చేయబాకండి డోంట్ కంటిన్యూ అవర్ మెడిటేషన్ ప్లీజ్ గెటప్ లేవండి సన్నలతో ముఖం కడుక్కోండి చేతి రూపాయలు కడుక్కోండి ఇటువంటి నడవండి నిద్రని పోగొట్టుకోండి మళ్ళీ వచ్చి కూర్చోండి సార్ కొందరు ఏం చేస్తుంటారు నిద్ర వచ్చినా తమో వచ్చినా అట్లాగే కంటిన్యూ చేస్తే జపాలు చేస్తుంటారు ఇటు ఇటు కదులుతుంటారు నాట్యం నాట్యం ఆడుతుంటారు ఏ అది మంచిది కాదండి అది ఆఫ్ టైం అని కనుక లేవండి లేచి కొంచెం ఒళ్ళు విద్ది కాళ్ళు ఇండియన్ని మళ్ళీ నిద్ర పోగొట్టాలండి నిద్ర ఏంటండి ఇది జడమైన స్థితి అండి ఇది రాత్రి నిద్ర సుషుప్తితో సమానం ఇది తురియం ఈ తురియంలోనండి మేలుకోవాలి మేలుకుని సమం కాయ శిరోగ్రీవం వట్టిగలుగా కూర్చుని ఏ విధమైనటువంటి సంకల్పం లేకుండా అంత డిజాల్వ్ అయిపోవాలండి సార్ అప్పుడు కూర్చుంటే ఎంత లాభం గీతలో చెప్పారు ఎం లబ్ధ్వాచ అపరం లాభం మన్యతే నాధిక దుఃఖేన గురు నాపి విచాయతే ఇప్పుడు చెప్పిన సుగుణములు అన్నిటి యొక్క ఉద్దేశం ఇదేనండి బంధనం నుంచి తప్పించుకోవాలి సరే మానవుడు అది ప్రయత్నం చేయట్లేదండి బంధ రాహిత్యం కోసం లేదు ఈ భోగ విలాసములోనే టైం అంతా పోగొట్టుకుంటున్నాడు కానీ బంధనం పోగొట్టుకోవటానికి జ్ఞానం పొందటం లేదండి వాడు చిన్న దృష్టాంతం ఒక పట్టణంలోనండి దంపతులు ఉన్నారండి భార్య భర్త కొత్తగా బెళ్ళయిందండి భార్య ఒకసారి భర్త నడిగింది ఆయన పెద్ద ధనవంతుడు కాదు ఏదో మధ్యతరగతి వాడు అది చిన్న ఉద్యోగం అండి ఏమండి ఈ వీధిలోని వారంతా మంచి మంచి చీరలు కడుతున్నారు పెళ్ళైనప్పటి నుంచి ఒక చీర కూడా మీరు మంచిది నాకు కొనిపెట్టలేదని చెప్పి ప్రాధాన్యపడి అడిగిందండి ఎవరు భార్య అమ్మగారి మీద ప్రేమ చేత తన జీతంలో పొదుపు చేసుకుని కొంత డబ్బు సేకరించుకుని ఒకనాడు రాత్రి ఇట్లాగే గంటలకి అది ఒక పట్టణం అండి ఆ పట్టణంలో పెద్ద టెక్స్టైల్ షాప్ ఉందండి బ్రహ్మాండమైనటువంటి గుడ్డల షాప్ అది పెద్దది దాని దగ్గరికి చీరలు అమ్మగారికి చీర అడిగింది కదా ఒక చీర కొనిపెట్టాలనే ఉద్దేశంతో పర్సులో కొంత డబ్బు వేసుకుని ఇద్దరు బయలుదేరారండి ఎక్కడికే షాప్కి రాత్రి ఇట్లాగే ఎనిమిది గంటలకి అంత లైట్లు చక్కగా వెలుగుతున్నాయి గుమాస్తా గారు అండి షాప్లోకి తీసుకెళ్ళాడు అది పెద్ద షాప్ కదండి ఇటు నుంచి ఇంకొక ద్వారంలోకి తీసుకుపోయినాడు అటు ఇంకో గదిలోకి తీసుకుపోయినాడు అక్కడి నుంచి ఇంకోటి అక్కడి నుంచి షోరూమ్ ఎత్త బ్రహ్మాండమైన భైరవాలు ఎన్ని పెట్టున్నాయి గుమాస్తా అండి చీరలు తీసి కింద చూస్తుంటే భార్యకి ఆహాహా వైకుంఠం వైకుంఠం మోస్తుందండి ఎందుకంటే చీరల కోసం ఏ ఈయనకి గుండె దెడ్ద ఎక్కడ ఉంటుందో పర్సు ఖాళీ అవుతుందని ఈయన వేడుకోండి ఇవి ఏమంటే ఓ ఈ చీరలు చూసి భలే ఆనంద పడుతుంది చీరలు కింద పారేస్తున్నాడు ఆఖరికండి ఒక చీరను వచ్చి రెండు చీరలు కొనేసిందండి ఎవరి అమ్మగారు ఇంకా గుమాస్తా గారు కింద భర్తని అడిగారు గుమాస్తా ఎవరంటే ఇంకేం చూపించమంటారని బయటికి పోయి దారి చూపించండి భార్యకి భర్తకి ఎంత భేదం అవసరం అండి భార్య అక్కడే ఉండి ఈ చీరలన్నీ ఇంకా కొనాలనేటువంటి దా ఇది ఎప్పుడు తప్పించుకోతావా ఎప్పుడు తప్పించుకుపోతాం అని అదే విధంగా జ్ఞానికి అజ్ఞానికి ప్రపంచంలో ఇద్దరు ఇక్కడే ఉన్నారండి జ్ఞాని హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ ప్రెసన్ ఇది ఈ శరీరం అనేటువంటిది ఈ ప్రపంచం అనేటువంటిది భవ దుఃఖం అనేటువంటిది ఈ బంధనం నుంచి ఎప్పుడు తప్పించుకుంటామని ఆయన ప్రయత్నం చేస్తుంటే ఈ తెలివి తక్కువ అజ్ఞానం ఏం చేస్తున్నాడో తెలుసు ఇవన్నీ ఎప్పుడు అనుభవిస్తాం ఈ విషయ సుఖాలు ఇంద్రియ సుఖాలు ఇట్లా బాగా పడుతాయి కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఇన్ని సుగుణాలు చెప్పడానికి కారణం ఏమిటంటే ప్లీజ్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ ప్రిజన్ అయ్యా గృహంలో ఉంటున్నారని అనుకున్నారేమో అజ్ఞానం అనుకుంటే గృహం కారాగృహం అవుతుంది జాగ్రత్త అనొచ్చు గృహం గృహంగా ఉండదు కారాగృహం అయిపోతుందండి ఎందుకు అజ్ఞానంలో వాడు నాశనం అయిపోతున్నాడు కనుక జీవితం ఎందుకు వరకు వచ్చిందంటే వూ హావ్ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ డంజన్ ప్రిజన్ ఈ దుఃఖ బండికాణాలలో నుంచి మానవుడు తప్పించుకోవాలండి ఇన్ని జన్మలైపోయిన ఇంతవరకు కూడా ఇట్లాగే గడుస్తుంటే ఇట్లా చెప్పండి అది దుఃఖపడాలండి ఇంతవరకు ఎన్ని రింగులో గలిసిపోయినాయి ఈ గొలుసు చూడండి ఈ సంసార దుఃఖం అనేటువంటి గొలుసు జనడమరణ రూపమైనటువంటి గొలుసు చైన్ దీనిలో ఈ మానవ జన్మ ఒక రింగు అంతేనండి సార్ మళ్ళీ అజాగ్రత్తగా ఉంటే ఇంకా ఎన్ని రింగులు వస్తాయండి కాబట్టి ఇక్కడే బ్రేక్ చేసుకుని ఈ చైన్ చేయిన్ అంటే ఈ శృంఖలం ఈ దాస్య శృంఖలం ఈ సంసార దుఃఖం శృంఖలం ఇక్కడ ఛేదించుకుని చూడండి ఆ భవ దుఃఖం పోగొట్టుకుని చూడండి వివేకానంద నాగమహాశయుడు చూ రామకృష్ణ వరంశకి ఇద్దరు శిష్యులు గృహస్థులందరిలో నాగమహాశయుడు గొప్ప సన్యాసులందరిలో వివేకానంద ఇద్దరు వివేకానంద జ్ఞాన మార్గం నాగమహాశయుడు భక్తి మార్గం ఒక మహనీయుడు ఇద్దరిని పోల్చి చెప్పాడు ఇద్దరిని మాయొచ్చి బంధించింది మాయనే గొలుసు నాగమహాసేడు దాసోహం దాసోహం దాసోహం అని భక్తి మార్గంలో తన స్వరూపాన్ని కించిత్తు చేసుకుని కించిత్తు చేసుకుని మాయనే గొలుసు రింగులో నుంచి దూరి పారిపోయినాడు అని చెప్పి ఆయన వర్ణించిన వివేకానంద శివోహం శివోహం బాగా ఎక్స్పాండ్ చేసుకుని గొలుసుని ఎర్రకొట్టి నాశనం చేసిపోయినాడు అంటు ఇద్దరు మాయను దాటిపోయినారని చెప్పి చక్కని ఉపమానం చెప్పాడు కనుక ఈ ఇరవై ఆరు సుగుణములు శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు చక్కగా బోధిస్తున్నారు ఇంకా ఒకటి రెండు సంక్షేపంగా చూస్తాము అహింస అభయం సత్వ సంశుద్ధి దానం దాధ్యాయ సత్యమోష్ ఇటువంటి విషయాలన్నీ ఎవరండి చెప్పేది ఏదో భగవద్గీతలో చదువుతున్నావు సరే కానీ ఓ చిన్న సలహా ఒక అనుభవజ్ఞుడైనటువంటి పెద్దలు ఎవరైనా ఉంటే వారి దగ్గర కొంచెం విషయం అనుభవం నేర్చుకోవటం మంచిదండదు గీతలు అదే శ్రీకృష్ణవరు ఆయన అర్జున నువ్వు ఎంత గొప్పవాడైనా సద్గురువైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో కొన్ని విషయాలు పరిప్రశ్న వినయంతో ప్రశ్న చేసే విషయాలు తెలుసుకో ఎందుకంటే దర్శన దే హ్ సీన్ గాడ్ ఫేస్ టు ఫేస్ చక్కగా చెప్పగలరు ఉపదేశర్శిన ప్లీజ్ అండర్లైన్శి సీన్ గాడ్ అటువంటి మహనీయులు ఉంటే వారి దగ్గర కొంచెం నేర్చుకోవడం చాలా మంచిదండి కనుకనే మహనీయులు చెప్తున్నారు గురుసేవ గురు పూజ గురుధ్యానం ఇదన్ని ఎక్కువగా చెప్తుంటారు ఈ మధ్య ఒక ఆయన ఇంకొక ఆయన ఇద్దరితో మాట్లాడుతుంటే ఆయనకి గురువుల మీద విశ్వాసం లేదండి ఇంకొక ఆయన గురువు అంటే ఎంతో ప్రేమ గురువు అంటే ఎంతో భక్తి అండి ఈ భక్తి లేని వాడు వచ్చి ఆయనతో మాట్లాడుతూ వాద వివాదం చేసుకుంటున్నాడు ఏమయ్యా ఏం బుద్ధి తక్కువ కాకపోతే తలకాయ వంచటం ఏమిటి గురువు దగ్గర అంటాడండి వీడుచుని గర్వం తలకాయ వంచటం ఏమిటండి సరే దేవుడి దగ్గర వంచావు గురువు దగ్గర ఎందుకు ఉంచాలి మామూలు మనుషుడుగా కదా ఎందుకు వచ్చినా కొందరేం ఆకాశంలోంచి ఊడిపడ్డా గురువుగారు గురువు ఏమైనా కొమ్ములు మొలిచినయా అని కడుగుతుంటే వీడు ఒళ్ళు గురువుకి కొమ్ములు మొంచినాయి అంటావా ఒక కొమ్ము కాదు మూడు కొమ్ములు మొలిచినా జాగ్రత్త అన్నాడు ఏమిటన్నాడు రాకు కొమ్మిస్తే గు రాకు కొమ్మిస్తే రు వాకు కొమ్మిస్తే ఊ గురు మూడు కొమ్ములు అన్నాడండి ఆ దెబ్బతో సిగ్గుపడి పారిపోయినాడు అండి వాడు లేకపోతే అంటే గురువుని కూర్చో ఈ విధంగా చేస్తుంటాడా అనుభవం లేనిటువంటి వాక్యాలు అండి ఇవన్నీ కూడా సాక్షాత్ అవతారమూర్తైనటువంటి కృష్ణ పరమాత్మ చెప్పిన వాక్యం చూడండి అది ప్రణిత్రశ్న సేవేక్షి ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఇరవై ఆరు సుగుణములు చెప్తున్నారు ఇక దుర్గుణములు వీటన్నిటి బాగా అభ్యాసం చేయమని చెప్పి దుర్గుణములు ఇష్ట కూడా చెప్తున్నారండి అదేమిటి అసుర సంపద అంటే నెగిటివ్ యూ టు రిమూవ్ ఏమిటో వినండి దంభోదర్పోమాన క్రోధస్పాష్యమే అజ్ఞానం చాభిజాత్యార్థ సంపద ఇంట్లో విచిత్రం ఏమిటో చెప్పమంటారా కోపం అనేటువంటిది రెండిట్లో వచ్చేసిందండి ఇటు దైవగుణాల్లో కోపం లేకుండా ఉండటం అక్రోధం అని దీనిలో క్రోధం ఉదయం అసుర క్రోధం కూడా క్రోధం అనేది రెండిట్లో క్రోధాన్ని పోగొట్టుకోమని చెప్పి దైవ చెప్పటం క్రోధం అనేటువంటిది అసురగుణం అని చెప్పి ఇక్కడ చెప్పడం కాబట్టి రెండింటినీ పోగొట్టుకోమని శ్రీకృష్ణ పరమాత్మ అక్రోధో చూడం అక్కడ ఇక్కడ క్రోధం ఈ అసుర సంపదలో క్రోధం అండి కోపం నిజంగానండి ఆ కోపం వస్తే ఏం జరుగుతుందో శ్రీకృష్ణ పరమాత్మ రెండవ అధ్యాయంలో చెప్పారు సైకాలజీ ఈ కోపం యొక్క సైకాలజీ చూడండి క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధి నాశో బుద్ధి నాశాత్ ప్రణశ్యతి కోపం కనుక వస్తే కళ్ళు తాగినట్టు అయిపోయి ఎదుటి వాడు ఎవడో తెలియదండి మై మైమరిచిపోతాడు వాడిని కొట్టడం తిట్టడం నానాలి కోపం తగ్గిపోయిన తర్వాత వాడే మళ్ళీ అయ్యో ఎందుకు బాధ చేసినాను కళ్ళు కళ్ళు మోస్తలే కైపోన్నంత వరకు చైరాని పనులన్నీ చేస్తాడండి కోపం దాని పెద్దలు శాస్త్రంలో చెప్పిన వాక్యం వినండి ఉత్తమే క్షణ కోపం కూడా ఎప్పుడైనా కోపం రావచ్చు కానీ ఎంతసేపు ఉంటుంది తెలిసిన క్షణం నీటి మీద కూర్చోండి నీళ్ళ మీద ఓం రాయండి ఎంతసేపు ఉంటుంది అక్షరం కలిసిపోతుంది వాళ్ళ చూడండి నీటి మీద రాతం వస్తారు పెద్దలకు వచ్చిన కోపం అంటాడు అని చూ ఉత్తమే క్షణ కోపం మధ్యమే ఘటికాద్వయం మధ్యమ తరగతి వారికి కోపం వస్తే ఒక గడియ ఒక గడిసే పీడిస్తుందటండి వాడిని చూ అధమేతో అహోరాత్రం అధముడికి కోపం వస్తే ఇరవై నాలుగు గంటలు వాడిని బాధిస్తుందటండి అధమేతో అహోరాత్రం నీచేతో మరణాంతికం మరీ అధముడికి చచ్చే వరకు కోపం పోదండి అది అదేమిటో కానీ కొందరండి పక్కింటి వాళ్ళతో ఈ కోపాలు పెట్టుకుని వాళ్ళతో మాట మాటలు మాట్లాడరండి చూడండి అంటే ఏమిటి కోపాన్ని ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటారనమాట చూడండి అదేమిటో కానీ కర్మ ఏదో వదిలేస్తే పోతుంది కానీ ఆ పాడుగుణాన్ని మీతో మాట్లాడేది లేదని చెప్పి ఈ ఎప్పుడు శత్రువుగానే చూస్తుంటారండి అది మంచిది కాదండి కోపం అనేటువంటిది కళ్ళు అంటే శ్రీకృష్ణ పరమాత్మ రెండిట్లో చెప్పారండి అక్రోధం అక్రోధం అనే దైవ గుణాల్లో క్రోధాన్ని వదిలిపెట్టమని ఇక్కడ అసురగుణాల్లో కూడా చెప్పారు సరే క్రోధం అనేది అసురగుణం అది కనుక దంభోద ఈ గుణాలు దాని గురించి ఎక్కువ చెప్పవలసింది కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు ఈ అసుర గు గుణాలని కొంచెం ఎక్కువగా వర్ణిస్తున్నారండి వారు ఏం ఏ విధంగా ప్రవర్తిస్తారు ఏది ఈ అజ్ఞానం కలిగిన వారు దంభం కలిగిన వారు దర్పం కలిగిన వారు అసూయ కలిగిన వారు ప్రవర్తిస్తారో చక్కగా చెప్పారు ప్రపంచం అనేది దే దీన్ని దేవుడనే వాడు సృష్టించలేదు అంటాడు అండి వాడు చూడండి దేవుడనే వాడు సృష్టించలేదు ఎందుకంటే ఇది ఇది ప్రకృతి అంటాడండి వాడు చూడండి దేవుని నమ్మడండి వాడు అపరస్పర సంభూతం కిమన్యత్తామహతం వాడు ఏ విధంగా ఉంటాడో వర్ణిస్తున్నారు ఆశాపాషైర్బద్ధ ఆశలు అనేటువంటి శతైహి అంటే వందల తాళ చేత కట్టబడతాడు అని పాశాపామ క్రోధపరాయణ ఏ హే కామభోగా అన్యాయనర్థసంచన్యాయంగా డబ్బు సంపాదించి తింటుంటారండి ఏవో ఆనందపడతారు కానీ అన్యాయం యొక్క ఫలితం అనుభవించాలా ఏనాడైనా చెప్పండి నిజంగా ఉత్తమ శాస్త్రంలో ఏం ప్రమాణం చెప్పారు కదండి తీవ్రమైన పుణ్యం కానీ తీవ్రమైన పాపం కానీ ఇక్కడే ఫలితం వస్తుందని కొందరు చెప్పారండి చదు ఆ శ్లోకం త్రిభిర్ వర్షై త్రిభిర్మాసై త్రిభిర్పక్షై త్రిభిర్ దినత్యుత్కటై పుణ్యపాపై రిహైవ ఫల తీవ్రమైన పుణ్యానికి ఇక్కడే ఫలితం సుఖం తీవ్రమైన పాపానికి ఇక్కడే దుఃఖం కలుగుతుందని పెద్దలు చెప్పారు వివట జరిగిన విషయం చెప్తున్నాను ఇట్లాగే ఉపన్యాసం జరుగుతుంటే ఆధ్యాత్మిక ఉపన్యాసం ఒక దొంగ వచ్చి విన్నాడు దొంగ వాడు ఈ ఉపన్యాసంలో ఏమని చెప్పారు దొంగతనం మహాపాప అని ఉపన్యాసం చెప్పాడండి చెబితే అది దొంగకి మనసులో పడింది పడి ఆలోచిస్తున్నాడు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి దొంగ ఈ విధంగా దొంగతనం మహాపాప ఉంటున్నాడని ఇంటికి ఆలోచించి ఆలోచించి దొంగతనానికి స్వస్తి చెప్పాలని చెప్పి అనుకుని ఏదో ఎడు తిరిగి దొంగతనం మానేస్తున్నాను కదా ఒక్క పెద్ద దొంగతనం చేసి తర్వాత మానేస్తాను అని అనుకున్నాడు చివరికి లాస్ట్ది పెద్ద దొంగతనం చేసి ఆపేస్తాను పెద్ద అంటే ఏమిటి రాజుగారింట్లోనే ప్రవేశిస్తే అది పెద్ద దొంగతనం అవుతుందని చెప్పి అనుకుని కరెక్ట్గా జరగాలి కదా లాస్ట్ దొంగతాను కదా చక్కగా జరగాలంటే దానికి లగ్న బలం ముహూర్త బలం ఉంటే మంచిదని జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నా చేయి చూచి రాజుగారింటో కన్నం లగ్నం చెప్పవయ్యా అన్నాడు ఎవరిని జ్యోతి జ్యోతిష్కుడు రెండు చెవులు మూసుకుని రామ రామ రామ ఆ మాటను బాక నిన్ను అరెస్ట్ చేస్తారు నన్ను అరెస్ట్ చేస్తారు జాగ్రత్త అప్పుడు జ్యో జ్యోతిష్కుడు చెవిలో ఏదో మంత్రం చెప్పాడండి ఏ మంత్రం చూసినా చెరి సగం స్వాహ అన్నాడు రాజుగారింట్లో ఎంత వస్తుందో నాకు లాభం సగం నీకు ఇస్తా వెయ్యి గనుకొస్తే నీకు ఐదు వందలు రెండు వేలు వస్తే నీకు ఒక అని చెప్పి చెప్పాడు మరి దానికి ఆశపడ్డాడు ఎవరు జ్యోతిష్కుడు ఓ పుస్తకాలన్నీ తిప్పాడు తిప్పాడు తిప్పాడు ఆఖరికి రేపు రాత్రి ఒకటిన్నర గంట అర్ధరాత్రి మంచి అప్పుడు కనుక అందరు నిద్రపోతారు జాగ్రత్త అన్నారు సరే అట్లాగే పోయినాడండి పోతే నిజంగా రాజభవన్ అంతా అందరూ అందరు ఇద్దరు పోడు సంచి తీసుకెళ్ళి చక్కగా ఇది అది వేసుకుంటున్నాడు నగలు ఆభరణాలు ఇవన్నీ వేసుకుంటూ వాడికి ఒక అభిప్రాయం ఏమిటంటే ఇది లాస్ట్ దొంగతనం కాబట్టి కొంచెం ఎక్కువసేపు చేస్తే మంచిది అనుకున్నాడండి వాడు మళ్ళీ దొంగతనం లేదుగా ఇది ఆఖరిది కాబట్టి ఎక్కువ తెల్లవారే దొంగతనం చేస్తూనే ఉన్నాడు తెల్లవారేపుడు గాజులు లేచారండి లేచి వాడిని పట్టేసి దొంగ అని చెప్పేసి రాజుగారి దగ్గర తీసిపోయిన చెవు మెలిబెట్టి తీసిపోయినారు ఏమైనా దొంగతనం చేసావు కదా శిక్ష ఎవడు తెలిసిన పోలీస్ ఆయన పిలిపించారు నూరు దెబ్బలు వీ మీద దంచండి అన్నాడండి నూరు దెబ్బలు కొట్టండి అన్నారు ఏ పోలీస్ ఆయన వచ్చే ఒకటి రెండు నూరు కదండి యాభై కొట్టేటప్పటికి ఆగండి ఆగండి నా భాగస్థుడు ఒకడు ఉన్నాడు అన్నాడండి మేమిద్దరం పంచుకోవాలి రాజుగారి ఇంట్లో ఏం వచ్చినా డివైడ్ చేసుకోవాలి మేమిద్దరం వెయ్యి రూపాయలు వస్తే ఐదు వాడికి నూరు దెబ్బలు వస్తే యాభై దెబ్బలు వాడికి ఏమిటి ఏమిటన్నాడు నా భాగస్థుంది అప్పుడు చెప్పాడండి ఇదిగో లగ్నం పెట్టాడండి మహానుభావుడు పోలీసులు పరిగెత్తి గెలిచి వెలుపెట్టి వాడిని నెత్తలు వాడు ఈ తక్కిన యాభై కొట్టాడండి చూసినా కనుక చెప్పిన తోని ఎంత సత్యంగా ఉంది అది త్రిభిర్ వర్షైర్ త్రిభిర్ మాసైర్ త్రిభిర్ పక్షైర్ త్రిభిర్ధనాయ ఇక్కడే ఫలితం తీవ్రమైనటువంటి పాపాన్ని పాపకర్మ అనేటువంటిది లవలేషం కూడా లేకుండా చేసేటువంటి కార్యములన్నీ కూడా శుద్ధమైన కర్మ పరోపకార కర్మ శుభ దైవ కర్మ చేయమని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశలు పెంచుకోబాకండి చూడండి ఆశాపాశ వందల కొలది కాళచేత మానవుడు కట్టబడుతున్నాడు అని సర శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు బోధించేది ఏమిటంటే నాయన వీరి యొక్క స్వరూపం ఇంకా కొద్దిగా చెప్తాను విను ఏమిటంటే ఆత్మ సంభావిత స్తబ్దనమానమాన్ నామయ్ఞే దంభై నావితి పూర్వకం ఈ అసురత్వం గుణం కలవాళ్ళండి తమ్ము తాము పొగడుకుంటారు ఎట్టండి తమ్ము తాము ఏమండి ఇప్పుడు మీరు గొప్పవారండి ఎవరు చెప్పాలి ఇతరులు చెప్పాలి మీరు గొప్పవారు మీరే చెప్పుకుంటూ నేను గొప్పవాడిని డబ్బా వాయించుకుంటూ ఉంటే కనుక ఆత్మసంభావిత తన్ను తాను గొప్పగా చెప్పుకుంటాడు ఎవడు ఈ మధ్య ఒక పట్టణంలోనండి ఒక పండితుడు ఉన్నాడండి ఆ పండితుడు తన ఇంట్లో ఒక బోర్డు కట్టుకున్నాడు బోర్డు కట్టుకున్నాడు ఆ బోర్డు మీద తన పేరు రాసుకుని కొన్ని బిరుదులు రాసుకున్నాడు అండి కొన్ని బిరుదులు కవి సార్వభౌమ కళాప్రపూరణ ఇవన్నీ బిరుదులు రాసుకున్నాడు ఈ పక్కింటి అమ్మగారికి పండితుడు భార్యకి స్నేహితుడు అండి అప్పుడప్పుడు వచ్చి ఆ కుశల ప్రశ్నలు అడుగుతుంటుంది ఒకనాడు పండితుడు అక్కడ వదారికి పోతే ఈ పక్కింటి అమ్మగారు వచ్చి ఈ బోర్డు చదివిందండి అక్కయ్య అక్కయ్య బావగారికి బిరుదులన్నీ ఎవరిచ్చారు అని అడిగిందండి అంతటి మహానుభావుడికి ఒకరికి ఇవ్వాలండి మంచి రోజు చూసి ఆయనే పెట్టుకున్నాడండి ఇది ఆత్మసంభా ఆత్మసంభావిత దీని గురించి కఠోపనిషత్తులో కూడా చెప్తారండి సరే అవిద్యాయాం అంతరే వర్తమానా స్వయం ధీరా పండితం మన్యమానా చాలి పండితం మన్యమాన తమ్ముతాము పండితులు అని చెప్పి అనుకుంటున్నారండి దంధ్రమ్యమానా పర్యంతి మూఢా అంధేన అటుపనిషత్తుంది కనుక ఈ అసుర ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఉన్నారు చూడండి వీళ్ళ యొక్క గుణాలని శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా చాలా చెప్తున్నారు సమయం లేదనుకోండి వీళ్ళందరూ ఇంకొక ఆయన ఏమంటాడంటే నేను ధనవంతుని నాకు పది మంది పరిచారకులు ఉన్నారు నా ఫ్యామిలీ అంతా చాలా గొప్పది నన్ను మించిన వాళ్ళేడని చెప్పి గర్విస్తుంటాడు అని చూడు అజ్ఞానంలో పడిపోయి ఫేల్తుంటారు జనం వీళ్ళందరినీ ఏం చేస్తాను తెలుసు యశ్వర గుణాలు కలిగిన వాళ్ళని మూట కట్టుకుంటాను చూడు శ్రీకృష్ణవారు మాత్రం మూట కట్టుకుని హీనమైనటువంటి జాతుల్లో జన్మల్లో వేసి విసిరేవతలు పారేస్తాను నచ్చు ఎంత నిజం దౌర్భాగ్యమైన స్థితి చూడండి వీళ్ళకి తానంటే వీళ్ళందరినీ క్రూరాన్ సంసారేషు నరాధమాన్ ప్లీజ్ అండర్లైన్ హోప్లస్ ఆఫ్ హ్యుమానిటీ మానవత్వంలో దిగజారిపోయినటువంటి వీళ్ళందరినీ కూడా నేను మూట కట్టుకుని ఎక్కడే స్థానం హీనమైనటువంటి జన్మలు చూచా మళ్ళీ మానవత్వం నాశనం అయిపోతుందని ఏ పందిగానో కుక్కగానో గాడిదిగానో పుడితే ఏం చేయగలరు చెప్పండిది ఇంత అవకాశం దొరుకుతుందా ఇంకా ఎన్ని జన్మలు ఇట్లా పుట్టడం చావటం చెప్పండి కనుక యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ ఈ ఆత్మ స్వాతంత్ర్యం ఆత్మ అనుభూతి పొందటానికి మానవుడు ప్రయత్నం చేయాల్సి వీళ్ళందరూ చూడండి తానహం విషదకృ దేవుడు ఏం చేయ ఏం చేయగలరు చెప్పండి లా తీసే లా చూడండి యమధర్మరాజు చూడండి లా అండ్ ఆర్డర్ మినిస్టర్ అని దొరుకు నేను చెప్పాను విశ్వ ఈ లా అండ్ ఆర్డర్కి మంత్రి ఎవరో తెలుసండి యమధర్మరాజు వారు ఏం చేయగలరు శాసన ప్రకారం వాళ్ళు శిక్షలు ఇస్తారండి కనుక శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళందరినీ కూడా తీసుకుని హీనమైనటువంటి జన్మల్లో వేస్తున్నారంటే మనం ఎంత భయపడవలసిందో చెప్పండి ఈ గుణాలు దగ్గరికి చేర్చకుండా మనం దూరంగా ఉంచాలండి ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నరక మూడు ద్వారములు ఇంకా ఇంకొక శ్లోకంతో అయిపోతుందండి త్రివిధం నరకస్త్మన కామక్రోధస్త అర్జునే నరకానికి మూడు ద్వారాలు ఏమిటి చెప్పండి కామ క్రోధ లోహ్ ఎవరైనా ఇవి ఈ జన్మలో కానీ అలవాటు చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఆ ద్వారంలో నుంచి పోయి దుఃఖాలు అనుభవించవలసిందే కనుక వాటిని దూరీకరించవాలని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెబుతూ ఈ ఆధ్యాత్మిక విషయంలో ఎవరికైనా సందేహాలు వస్తాయండి ఇట్ ఈస్ న్యాచురల్ ఎవరైనా ప్రారంభంలో కానీ మధ్యలో కానీ ఇవన్నీ ఆచరిస్తూ కొన్ని కొన్ని సందేహాలు వస్తాయి ఏం చేయాలి చెప్ప ఏం చేయాలంటే అనుభవజ్ఞుడైన గురువు ఉంటే సరే అట్లాగే తీర్చుకోవచ్చు గురువు లేకపోతే తస్మాత్ శాస్త్రం ప్రమాణం తె కార్యకార్య జ్ఞాన శాస్త్ర విధానోక్తం కర్మ కర్తమి అర్జున శాస్త్రం ప్రమాణం మీకేదన్నా డౌట్ వస్తే రిఫర్ స్క్రిప్చర్స్ శాస్త్రంలో కూడా అనేక శాస్త్రాలు ఉన్నాయి ప్రమాణం ఉపనిషత్తులు అనేది ప్రమాణం అండి సుపీరియర్ అథారిటీ లైక్ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అనేది అన్నిటికంటే పై స్థానంలో ఉందో మన శాస్త్రములు అన్నిట్లో కూడా ఉపనిషత్తులు ఆ ఉపనిషత్తులు చదవలేకపోతే దాని సారం శ్రీకృష్ణ పరమాత్మ పిండి అర్జునుడికి ఇచ్చాడని మనందరినీ దృష్టిలో పెట్టుకుని ఏమిటి చెప్పనది భగవద్గీత ఓం ఇతి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సూ బ్రహ్మ విద్యాయా యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదేని సంకల్పం చెప్తున్నా చివరికి శాంతిని చెప్తున్నామని కనుక ఉపనిషత్తులు సారమైనటువంటి ఒక భగవద్గీతను కనుక మనం చక్కగా క్షుణ్ణంగా పరిశీలిస్తే చాలండి అన్ని శాస్త్రముల యొక్క సారం తీంటు అన్నది తస్మాత్ శాస్త్రం ప్రమాణం తెధానోక్తం కర్మ కర్త కాబట్టి ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో మీకు ఎదురైన సందేహాలు వస్తే దారిపోయే వాళ్ళని అడగబాకండి దారిపోయే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు రాముడు గొప్ప అంటాడు ఇంకొకటి వచ్చి కృష్ణుడు గొప్ప అంటాడు ఇంకొకటి వచ్చి శివుడు గొప్ప అంటాడు ఇంకా విష్ణు అంటాడు రకరకాలుగా చెప్తారండి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది కనుక ఇటువంటి డౌట్స్ కనుక ఏదైనా వస్తే రిఫర్ స్క్రిప్టర్స్ ఆ స్క్రిప్టర్స్లో అన్నిటికంటే ముఖ్యమైనది సారం ఏమిటంటే ఉపనిషత్తులు సారం భగవద్గీత కనుక దారిపోయే వాళ్ళని అడిగితేనండి అన్ని గొడవలేనండి లేకపోతే ఈ దినిసమా ఆ దినిసమా వాడు ఒక రకంగా చెప్తాడు వీడు ఒక రకంగా చెప్తాడు అల్లకల్లోలం అయిపోతుందండి అది ఒకచోట జరిగిన విషయం చెప్పి నేను విరమిస్తున్నాను ఒక పట్టణంలోనండి పెద్ద మార్కెట్ ఉందండి మార్కెట్ పండ్లు అన్నీ అక్కడక్కడక్కడ ఉన్నాయి కూరగాయలు ఇవన్నీ అమ్ముతున్నారండి ఒక చోట పండ్లు అమ్ముకునే వర్త ఒక బోర్డు కట్టుకున్నాడండి ఇతట మంచి పండ్లు అమ్మబడును అని రాశాడండి బోర్డు కట్టుకున్నాడు అదే చదివే ఒక ఆయన వచ్చాడండి ఏమయ్య ఈ బోర్డు రాసింది ఎవరు అని అడిగాడు నేనే అన్నాడండి అండ్ల వర్త కూడా ఇచట అన్నదే ఏమిటి దాని అర్థం చెప్పు ఇచట అంటే ఇక్కడే కదా ఇక్కడే కదా పళ్ళు నువ్వు ఇంటి దగ్గర పెట్టుకోలేదు కదా ఇక్కడ ఇచట అనేటువంటిది ప్రత్యక్షంగా అందరికీ తెలుస్తూనే ఉన్నది కదా పళ్ళు నువ్వు పెట్టుకుని అమ్ముతున్నావు కదా మళ్ళీ అనవసరంగా ఈచట అని ఎందుకు రాశావు అని అడిగాడండి వాడు అది నిజం లాజికల్గా వాడికి తోచిందండి అందుచేత రంగా పిలిపించి ఇచట అనేది తుడిపించాడండి ఆయన మంచి పనులు అమ్మబడును అన్న ఆయన వెళ్ళిపోయినాడు అండి ఇంకో ఆయన వచ్చాడు ఏమయ్యా మంచి పనులు అమ్మబడు అని మంచిని నువ్వు అన్నంత మాత్రం చేత మేము కళ్ళు మూసుకుని తీసుకుంటామా మంచో చెడ్డు ఆలోచించవలసింది మేము టీచర్ కాబట్టి మేము ఏరుకుని తీసుకుంటాం కాబట్టి నువ్వు మంచిని రాసినా కూడా అనవసరం దానికి ఎవడు వాల్యూ ఇవ్వడం కాబట్టి మర్యాదగా దాన్ని తుడిపించేయమన్నాడండి అప్పుడు రంగా అక్కడే ఉన్నాడండి ఆయన పిలిపించి ఏమయ్య మంచి తుడిచేయద్దు వాడు అంటున్నాడు ఆ మాట సరే మంచిని తుడిపించాడు వాడు ఇంకొక ఆయన వచ్చాడు పండ్లు అమ్మబడునని రాశా పండ్లు కాకపోతే వంకాయలు పెట్టుకున్నా ఎక్కడ చెబుతాయి మాకు తెలియట పండ్లు అమ్మబడునంటే నీకు కళ్ళు లేవు అని చెప్పడం మాతో అంతే అది తప్ప తప్పు మా కళ్ళు ఉన్నాయి అందులో మాకు తెలుసు నువ్వు అనవసరంగా పండ్లను ఎందుకు రాస్తావు తుడిపించాయన్నా రంగాయని వినిపించి పండ్లు తుడిపించాడండి ఇంకేమో తెలిసినా అమ్మబడును అని ఉందండి ఒక ఆయన వచ్చాడు ఈ బోర్డు ఎంతకు అమ్ముతావు అని అడిగాడండి కోరి పీడ పాడుగాను అని చెప్పేసి రంగాని పిలిపిచ్చి అమ్మబడును తుడిపించాడండి ఇదంతా తుడంగానే రంగాయన పది రూపాయలు బిల్లు తీసుకుని వచ్చాడండి రామ రామ లోకుల మాటలు వింటే పది రూపాయలు నాశనమైంది నాశనం అయింది చూచారా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తే ఏకాగ్రత ఏమో ఏమి చేయవలో వీరికి తెలియదు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ తస్మాత్ శాస్త్రం ప్రమాణం తెస్త్ర విధానోక్తం కర్మ కర్తీహి శాస్త్రములు ప్రమాణం శాస్త్రములు అన్ని మనకి ఎన్నో చదవటానికి టైం లేదు కాబట్టి సారభూతమైనటువంటి భగవద్గీత ఇటువంటి చదివి దాని భావాన్ని నిత్య జీవితంలో ఆచరించుకుంటే పరమశాంతి లభిస్తుంది ఈ విధంగా పదహారవ అధ్యాయుని పూర్తి చేసినారు హరి ya mangalorama ni namaro <Sansionate> pamatru <Sansionate> nicheya vankara prahalada narada di prahalada narada ni bhaktulu pagadu chundagani namaro pamulaku nicheya mangalorama ni OKAY those 경찰 are. ality, that시 day they ask me to die from their own resolute,